పరిశుద్ర ప్రేమల దేవాకృప తండ్రి దేవాయచ ప్రభా లెక్కలు కృతజ్ఞతాస్థుతులు స్తోత హళడియ రజ పరిశుద్ర వ సర్వాధికారి నీకే వందన ప్రభ దేవా నీకు వందనాలండి దేవాయచు ప్రభ మా కొరకు ప్రభ నువ్వు ప్రభ మా ప్రతి పాపాన్ని శాపాన్ని మా రోగంలో మా విషనాన్ని అన్నింటినీ కూడా ప్రభా నీ శలవ మరణం పైన భరించిన ప్రభా దాన్ని బట్టి నీకు లెక్క లేని ప్రభ మమ్మను రక్షించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచ ప్రభా దిన దినం ప్రభా నీ స్థుతించి నిన్ను ఆరాధించడా ప్రభా దేవాయచ ప్రభా నిన్ను స్థుతించటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు అందనాలి తండి దేవాయచ ప్రభ ఏక ప్రభా మే మందరం ప్రార్థించాలా ఏక మనసుతో ప్రభానిను స్తించి ప్రభా ఏసే మరి మీ యొక్క సాయం చిత్తమకు నడిపింపు దయచండి మీ యొక్క పరిశుద్ధత్మచిత నడిపింపు దయచండి దేవాయచ ప్రభ ఎంతమంది బిడ్డలైతే రాలేదో ప్రభా వారిని అందరినీ మీరు గాలి మెసుకొని ప్రభా దేవాయచ ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్న ఈ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న తండీ దేవాయసీ ప్రభా ప్రతి వారిని దీవించండి పండి వారి సేవ జీవితం ఫలిపరితాన్ని దయచండి ప్రభా అదే రీతిగా ప్రభా మరి పాట ద్వారా మీరు మయమప్పు ఉందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభ దేవా ప్రభ ఆదివంతం ప్రభా మీరే తోడే నడిపిస్తారని ఈ కృష్ణ నామంలో ప్రార్థిస్తుంటండి అమేన్లంపులతో కుంటి కొంటి నాడి చేదవి నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కొంటి నాడచేదవి ఏహోవానీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏహోవా ఏనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నాడచేదవి నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నాడచేదవి మనం తీర్మానించేదా మీ పుడే మన నోటా వంచెన లేకుండా మనం తీర్మానించేదా పుడే మన వంచన లేకుండా మరుగై నా హృదయము నుండి తొలగించేదం మరుగైనా పాపములన్నిటి హృదయము నుండి తొలగించేదం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నాడచేదవివు ీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచేదవి మారు మనసు పొందేదమిపుడే జీవితమూసములా నుండియా మారు మనసు పొందేదామిపుడే జీవితమోసములా నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభుదిన మందు కనబడేదం పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభుదిన మందు కనబడేదం నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో ఒంటి కొంటి నాడేదవి నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నాడేదవి అపవాదికి చోటివకా బహు హు జాగ్రతతో నుండెదము అపవాదీకి చోటివకా బహు తో జాగ్రతతో నుండిదము మనుష్యులను సంతోష పెటకా దైవచిత్తములోనైలచిదము మనుషులను సంతోష పెట్టక దైవ చిత్తములోని లచిదము నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేదవి నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేదవివు నేను నా ఇంటి వారలము ఏహో వాని సేవించేదము నేను నా ఇంటి వారలము ఏహో వాని సేవించేదము నీ వెవరీ నీ ఈ దినమే తీర్మానించుకో నీ వెవరిని సేవించదవో ఈ దినమే తీర్మానించుకో నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచవి నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచేదవి పాడిపోయినని బలిపీటముంది సరి చేయుటకు సిద్ధ నీవు సిద్ధమా పాడిపోయిన బలిపీటముంది సరి చేయుటకు నీవు సిద్ధమా ఇస్రాలు దేవుని వేడినా అగ్నిమూలముగా బదులిచ్చును ఇస్రాలు దేవుని వేడినా అగ్నిమూలముగా బదులిచ్చును నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచేదవి నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచేదవి ఇంతవరకు నిన్ను నడిపినా ఏబి నే జరైన నీ దేవుని ఇంతవరకు నిన్నో నడిపినా ఏ బి నీ జరైన నీ దేవుని నీవు మరచి జీవించినచో నీకు నెమ్మదియే ఉండదు నీవు మరచి జీవించినచో నీకు నెమ్మది ఉండదు నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచేదవి నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచేదవి ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువ అస్థిరములని ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువ అస్థిరములని పూర్ణ మనస్సుతో ప్రభున్ వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు పూర్ణ మనస్సుతో ప్రభు వెతికినా పూర్ణ మహిమతో నిండెదవు నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచేదవి నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచేదవి ఏహోవా ఎనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా ఏహోవా ఏనీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కొంటి కొంటి నడచేదవి రెండు తలంపులతో కుంటి కుంటి నడచేద థ్యాంక్ యూ అక్క ప్రేజ్లాడు అందరికీ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామం మీ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనాలు నాకి ఈ అవకాశం కల్పించిన స్వరాజ్ బదర్కి క్యాదరన్ సిస్టర్ గారికి కూడా నృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడ జీవం కలిగిన తండ్రి కృపా కణికరం గల దేవ నీకు వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులు నైనా స్తోత్రముల ప్రభ ఈ గడిచిన కాలమంతా నా తండ్రి నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి పగల ఎండ దెబ్బను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించి ఏ తండ్రి నాశనకరమైన ఏ మా గుడారము సమీపించకుండా నీ రెక్కల కిందనైనా మాకు ఆశ్రయం ఇచ్చినైనా ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా సహాయకుడుగా సహకారిగా ఉంటూ ప్రభ మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన తండ్రి ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో నీ పాదాల యకు మేము వచ్చినాం ప్రభ నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నా స్వనీతని స్వబుద్ధిని తొలగించి నా ప్రవర్తన అంతటి ఎందు నీ అధికారానికి లోపరచుకుంటున్నాను ప్రభ నన్ను ఒక పాత్రగా తీసుకొని నా స్థానంలో నువ్వుండి వాక్యాన్ని మాట్లాడమని నాతో మా అందరితో మాట్లాడమని నజరేడైన ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ఫిబ్రిల్ కు రాసిన పత్రికలో పదమూడో అధ్యాయము ఏడో వచనము ఫిబ్రిల్ కు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఏడో వచనంలో మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును లేక వారు అంతము వరకు నడుచుకొని రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ఫిబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యువగములకు నువ్వు రీతిగా ఉను కాబట్టి అపస్తుడైన పౌలు ఎబ్రి పత్రిక ఈ ఎబ్రీ పవనానికి పత్రిక ద్వారా తెలియజేస్తున్నంటే మీకు దేవుని వాక్యము బోధించి మీ నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును అంటే ఎవరైతే మనకి దేవుని వాక్యాన్ని బోధించింద్రో మన పైన ఉన్న నాయకులంటే మనలో రక్షణలోకి నడిపించిన వాళ్ళు కావచ్చు మనల్ని ఆత్మీయంగా బలపరిచిన వాళ్ళు కావచ్చు అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడిన ఎంతోమంది దేవుణ్ణి నమ్మిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని ఎందు విశ్వాసము కలిగిన వాళ్ళు దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా ప్రభువులో నడుచుకోగలిగినారు అంత వరకు అది మనము శ్రద్ధగా తలంచుకొనుచు ఎందుకంటే వాక్యము వినుటవలన వలన విశ్వాసము కలుగును కాబట్టి మంది భక్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఆయనకు తగినట్టుగా జీవించిన వాళ్ళు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళు ఆయనను మహిమ పరిచిన వాళ్ళు ఎంతోమంది చూడండి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానిస్తే ఎంతోమంది మనకు కనపడతారు కాబట్టి మనమేం చేయాలా వాక్యాన్ని ధ్యానించే మనము వాక్యాన్ని వినే మనము వాళ్ళ సాక్ష్యం వాళ్ళ జీవితం ఎట్ల ప్రభుకి తగినట్టుగా వాళ్ళు నడుచుకున్నారో నువ్వు నేను మనమందరం చేయాలంటే శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ఎందుకు దేవుడు మారని దేవుడు మార్పులేని దేవుడు ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు చూడండి భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ ఆయన మాట ఏది గతించిపోదు కాబట్టే ఎన్నో అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనందరికీ అనుగ్రహించాడు కాబట్టి అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనం కాబట్టి చూడండి ఈ వాక్యం ఎందుకు నేను చెప్తున్నానంటే వారి ప్రవర్తన ఫలమును మనం ఏం చేయాలంట శ్రద్ధగా తలంచుకొనుచు వారు ఏ రీతిగా అయితే విశ్వాసాన్ని దేవుని పట్ల అనుసరించి నడుచుకున్నారు ఎట్లా ఆయనకు తగినట్టుగా జీవించగలిగినారు పలకొచ్చే కష్టాల్లో కానీ శ్రమల్లో కానీ ఆపదల్లో కానీ అపాయాల్లో కానీ రోగాల్లో కానీ అలాగే దేవుని నిమిత్తం ఎన్నో శ్రమంలో కానీ అలాగే ఈ లోకము ఒక ఆకర్షణ అన్నట్టు ఈ లోకంలో ఉండి కూడా ఈ లోకం నుండి వేరై దేవునితో జీవించిన వాళ్ళు దేవుని ప్రకారంగా నడిచిన వాళ్ళు అలాంటి భక్తులు దేవుని మీద ఆధారపడి జీవించిన వాళ్ళ ప్రవర్తన ఫలమును మనము శ్రద్ధగా తలంచాల ఎందుకంటే వాళ్ళు నమ్మిన దేవుడు ఈరోజు మనం నమ్మిన దేవుడు వాళ్ళు సేవించిన దేవుడు ఈరోజు మనం సేవించే దేవుడు ఒకడే దేవుడు ఆయనే ప్రభు అయిన కాబట్టి ఆయనలో ఎలాంటి మార్పు లేదు ఆయనలో ఎలాంటి భేదం లేదు పక్షపాతం లేదు ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన అందరికి ప్రభువై ఉన్న దేవుడు కాబట్టి చూడండి ఆదికాండము ఐదో అధ్యాయము ఇరవై మూడో ఆనోకు దినములన్నీ మూడు వందల ఆదికాండము ఐదో అధ్యాయము ఇరవై నాలుగో ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిను అతడు లేకపోయిను కాబట్టి ఈ ఆనోకు గురించి ఎందుకు మనం ఈరోజు తలస్తున్నామంటే ఈ ఆనోకు యొక్క జీవితము ఈ ఆనోకు యొక్క సాక్ష్యము చూడండి దేవునితో నడిచిన వాడు కాబట్టి ఇతని గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మనం దేవునితో నడవగలుగుతున్నామా కాబట్టి ఎబ్రి పత్రికలో పౌలు చెప్తాడు పదకొండో అధ్యాయం ఐదో వచనంలో విశ్వాసాన్ని బట్టి ఆనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక దేవుడికై దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు కాబట్టి ఇందులో ఆనోకు గురించి ప్రాముఖ్యంగా మనం చూస్తే ఆయన ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలస్తే ఆనోకు దేవునితో నడిచినవాడు దేవునికి ఇష్టడుగా జీవించినవాడు ఆ రీతిగా దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడు ఇప్పుడు మనం దేవునితో ఎలా నడవగలం ఎట్లా దేవునికి మనం ఇష్టంగా జీవించగలమంటే చూడండి ఆనోకు ఏ రీతిగా అయితే దేవునికి తగినట్టుగా నడుచుకున్నాడో దేవునితో నడిచిండో దేవుని ద్వారా ఆయనకి ఇష్టడుగా సాక్ష్యం పొందిండు కాబట్టి ఈరోజు మనం దేవునితో నడవగలుగుతున్నామా దేవునికి ఇష్టళ్లుగా మనం జీవించగలుగుతున్నామా ఆ వలే ప్రవర్తన ఈరోజు మనం కలిగి ఉన్నామా ఎందుకంటే ఆ నోకు తన తరంలో దేవుని దృష్టికి ఆయన సాక్ష్యం పొందినవాడు ఈరోజు మనం ఎలా దేవునితో నడవగలమంటే పేదలు తనకు రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయం ఇరవై వచనంలో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు మీకు మాదిరి ఉంచిపోయిను అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనంలో కూడా కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుణ్ణి పోలి నడుచుకునిడి అలాగే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండో వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునిను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకునిడి అలాగే పేతులు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునిడి కాబట్టి దేవునితో నడవడము అంటే యేసుక్రీస్తు ప్రభు ఎట్ల అయితే ఈ లోకంలో జీవించిండో మనము ఆయనకి మాదిరిగా జీవించాలా ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలా కాబట్టి ఆయన అడుగు జాడలంటే ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను ఆయన చెప్పిన ప్రతి మాట మనం విని గైకొని ఆ మాట నడుచుకునే వారి రీతిగా ఉండాల కాబట్టి మనం దేవుని పోలి నడుచుకోవాలా అంటే యేసుక్రీస్తు ప్రభుని పోలి నడుచుకోవాలా యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే పాపులమైన మనల్ని రక్షించడానికి చూడండి ఆయన దేవుడయుండి కూడా మనిషిని స్వరూపం ధరించుకొని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తను రిక్తునిగా మార్చుకొని ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి చూడండి సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించండి కాబట్టి మనము కూడా దేవునికి విధేయత చూపించాల అంటే ఆయన మాట వినడమే ఆయనకు విధేయత చూపించడం అన్నట్టు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞ మనం గైకొని నడుచుకున్నప్పుడే మనం దేవునికి విధేయత చూపించిన వాళ్ళము ఆ రీతిగానే దేవునికి తగినట్టుగా నడుచుకున్న ఆ రీతిగానే దేవుణ్ణి పోలి నడుచుకున్న అప్పుడే ఆయనకి ఇష్టలుగా జీవించిన అవుతాం కాబట్టి అప్పుడే ప్రభు ద్వారా మనం సాక్ష్యం పొందిన అవుతాం కాబట్టి చూడండి క్రీస్తు ఎందుకు శరీరమందు శ్రమ పడిందంటే పాపులను రక్షించడానికే ఎందుకంటే యేసు అందరికీ ప్రభువే చూడండి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు యసుక్రీస్తు ప్రభు ఆ కలవరి శిలువులో ఎంతగానో బాధపడింది శ్రమ పడింది నిందల పాలైంది అవమానాల పాలైంది హింసించబడింది దూషించబడింది ద్వేషించబడింది హేళన చేయబడింది అంతగా ఆయన దేవుడై ఉండి ఆయన సాత్వికుడైంది దీన కలిగింది పాపులమైన మనల్ని రక్షించుకోవడం కొరకే కాబట్టి ఆయన ప్రేమ అది ఆయన మనస్సు అది కాబట్టి ఎవరైతే ఆయన మనసుని ధరించుకుంటారో వాళ్ళే ఆయన ప్రేమ ఎట్లా మనల్ని రక్షించుకున్నాడు ఆ కలవరి శిరువులో ప్రభు చూపించిన ప్రేమ అదే ప్రేమ మనము గలిగి నడుచుకోవాల అప్పుడే నువ్వు దేవునితో నడిచిన వాడు అన్నట్టు అప్పుడే నువ్వు దేవుని పోలికగా ఆయనని పోలి నడుచుకున్న ఆయనకి మాదిరిగా ఉన్నవాడివి మనం చూస్తే అపస్తుడైన పౌలు చెప్తాడు నేను దేవుని పోలి నడుచుకున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు ఈరోజు అలాంటి మాట ఈరోజు మనం చెప్పగలమా ఆ రీతిగా నువ్వు ప్రభువుని పోలి నువ్వు నడుచుకుంటున్నావా ఆయన మనసుని ఆయుధంగా ధరించుకొని ఆయన ఎట్లయితే మనమంతా పరిమళ వాసనగా ఉండడానికి తను తాను ఒక బలిగాను అర్పనగాను అర్పించుకున్నాడు మన పాపముల విషయమై మనం నీతి విషయంలో జీవించాలా మనమందరం రక్షించబడాల ఎందుకు నరకంలో అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శిక్ష అంత భయంకరమైన శ్రమ ఈ లోకంలో ఉన్న వాళ్ళెవరు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన ఏ నరుడు ఆ భయంకరమైన శిక్ష శ్రమ పొందకూడదని ఏ చూడండి ఏ పాపం చేయని వాడు యసుక్రీస్తు ప్రభు అయన మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన అంతగా ఎందుకు ప్రేమ చూపించిందంటే మనమంతా పరలోక రాజ్యంలో ఉండాలా మనమందరం ఎవరము నశించిపోకూడదు ప్రతి ఒక్కరూ రక్షింపబడాలా ప్రతి ఒక్కరూ ఆ నిత్య నరకం నుండి విడుదల పొందాలా కాబట్టే ఈరోజు కూడా ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది అందుకే కాబట్టి ఇప్పుడు ఆనోకు ఎట్లయితే దేవునితో నడిచిండో ఈరోజు మనం ఎలా దేవునితో నడవాలంటే మొదట ఆయన అడుగు జాడల్లో ఉండాలా అంటే ఎప్పుడు ఆయన అడుగు జాడల్లో ఉంటామంటే ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నువ్వు చేసినప్పుడే అప్పుడే ను ఆయనకి తగినట్టుగా నడుచుకున్న వాడివి అప్పుడే నువ్వు పోలి నడుచుకున్న వాడివి ఆయన మనసును కలిగి ఉన్నవాడివి ఆయన ప్రేమ కలిగి కూడా నువ్వు ముందుకెళ్ళిన వాడు అన్నట్టు ఈరోజు అలా మనం ఉన్నామా ఈరోజు మన జీవితాలు అలా ఉన్నాయా అన్నది మనం ప్రశ్నించుకోవాల ఎందుకంటే ఆయన ఈ దినం వచ్చినప్పుడు మన తీర్పిస్తాడు మనందరము ఆయన ఎదుట నిలబడాల కాబట్టి వీళ్ళ గురించి ఎందుకు ఈరోజు మనం ధ్యానిస్తున్నామంటే వీళ్ళందరూ దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ గ్యారంటీ అన్నట్టు ఈరోజు మనం గ్యారంటీయా కాదా అన్నది ప్రశ్నించుకోవడానికి అన్నట్టు కాబట్టి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఆనోకు ఎలాగైతే దేవునికి ఇష్టడుగా ఉన్నాడో అతను దేవునితో నడిచిన వాడు కాబట్టి ఈరోజు మనం దేవునితో నడవడం ఆయన చెప్పిన ప్రతి మాట మనం వినాలం అయన చెప్పిన ప్రతి మాట గైకోనాల ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడే ఆయన అడుగుజాడల్లో ఉన్నవారం అవుతాము ఆయన చెప్పిన మాట ప్రతి మనం చేస్తే ఆయనకి మాదిరిగా ఉన్న వాళ్ళం కాబట్టి యేసుప్రభు సాత్వికుడు దీన మనసు అని ఎంతగానో ఆ కలవరి శిలువలో పాపులమైన మనల్ని రక్షించుకోవడానికి ఎంతగానో ప్రయాసపడేడు ఆయన ప్రేమ ఆ కలవరి శిలువలో చూపించిన ప్రేమ ఈ మనం కలిగి ఉంటే మనం కూడా నశించిపోతున్న వారి పట్ల మనము ఆ రీతిగానే భారం కలిగి యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే భారం కలిగిండో ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఎంతగానో సువార్త ప్రకటించి ఎంతో మందికి రాత్రి వాక్యంలో మనోజ్ బ్రదర్ చెప్పినట్టు యహో ఆత్మ నా వేదకు వచ్చినది బీదలకు సువార్త ప్రకటించటకు విరిగి నలిగిన వారిని దృఢపరచటకు చెరసాలలో ఉన్న వారిని విడిపించుటకు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎంతో మందిని దయ్యాలు వారిని రోగ్రస్తులను వ్యాధిగ్రస్తులను మరణించిన వారిని ఎంతో మందికి ఆయన చూడండి అపవాది చరల నుంచి విడుదల దయచేసి అంతగా ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము తన పిలుపును తన ఏర్పాటును ఆయన నిశ్చయం చేసుకున్నాడు కాబట్టే తండ్రికి ఇష్టడిగా జీవించగలిగాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి కాబట్టే యువహాను సువార్తలో ప్రభు జవితడు నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం అన్నాడు చెప్పండి ఈరోజు మనం ఎలాంటి ఆహారం కొరకు ప్రయాసపడుతున్నాం అంటే ఆయన ఆకలి అది ఆయన దప్పిక అది తండ్రి చిత్తమేంది ఎవరు నశించిపోగడం ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో దేవుని యొద్ ఉండాలి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన వాళ్ళు ఎవరైనా కానీ ఏ కులం లేదు ఏ మతం లేదు ఏ జాంతి ప్రాంతీయ భేదాలు ఏం లేదు ఎవరైతే యేసుప్రభుని స్వంత రక్షకుడుగా అంగీకరిస్తారు ఎవరైతే యేసు ప్రభు ఆయన ఈ లోక రక్షకుడు ఆయన ద్వారానే నాకు విమోచన ఆయన ద్వారానే నా పాపంలో క్షమాపణ ఆయన ద్వారానే నరకము నుండి నాకు విడుదల పరలోక రాజ్యానికి నాకు మార్గము అని విశ్వసిస్తారు గ్రహిస్తారు వాళ్ళందరూ నమ్మిన వాళ్ళందరూ రక్షించబడతారు కాబట్టి అందుకు ప్రభు అంతగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు ఆయన ప్రయాసపడింది ఈరోజు అలాంటి ప్రయాసము అలాంటి తపన వేదన ఆకలి ఈరోజు మనం కలిగి ఉన్నాం అలాంటప్పుడు ఏ రీతిగా నువ్వు తండ్రికి ఇష్టుడిగా ఉండగలవు ఏ రీతిగా నువ్వు దేవునితో నడిచిన నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోనకుండా నీకు ఇచ్చిన తలాంతను చూడండి అభివృద్ధి పరచుకోకుండా నీకు రక్షణను నువ్వు కొనసాగించుకోకుండా నీకు ఇచ్చిన అభిషేకాన్ని దాన్ని ప్రకారంగా ఉండకుండా నువ్వు శరీర సంబంధిలాగా శరీరానుసారంగా శరీర ఈ లోకం పట్ల ఉంటే నీ పట్ల దేవునికి ఎలా ఇష్టం ఉంటది మనందరి పట్ల దేవునికి ఎలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ ఆనోకు ఎట్లా అయితే దేవునితో నడిచిండో దేవునికి ఇష్టడిగా జీవించిండో అలాగే మన ప్రభు కూడా ఆ రీతిగానే దేవునితో నడిచిన తండ్రికి కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అట్లా తండ్రికి ఇష్టడిగా జీవించండు ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నంత కాలము తన తండ్రి చిత్తం నెరవేర్చటే ఒక ఆహారం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఎందుకు పరిగెత్తుతాం ఈ లోకంలో సంపాదించుకోవడానికి లేదా ఈ లోకంలో బ్రతకడానికి లేదా మన ఆకలి తీర్చుకోవడానికి మనకున్న అవసరాలు తీర్చుకోవడానికి పరిగెత్తుతున్నాం అది తప్పులేదు కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది కదా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఈ ఆహారం కొరకు ఎవరు ప్రయాస పడుతున్నారు ఈ ఆహారం కొరకు ఎవరు క్రీస్తు కలిగిన మనసు కలిగి క్రీస్తు ప్రేమ కలిగి ముందుకు వెళ్ళగలుగుతున్నారు అలా ఉన్నప్పుడు అలాను మనం లేనప్పుడు ఎట్లా దేవుడు మన పట్ల ఇష్టపడగలడు ఎట్లా నీ పట్ల ఆయన ఆనందించగలడు చూడండి మనం విశ్వాసం లేకుండా అవిశ్వాసులుగా ఉంటూ నమ్మకం లేకుండా అపనమ్మకస్తుల్లాగా మనం ఉంటు నిరీక్షణ లేకుండా నాకేమైపోతుంది నా జీవితానికి ఏమైపోతుంది అనే దుఃఖపడే వారిలాగా నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆయన ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు నీ పట్ల నా పట్ల ప్రతి ఒక్కరి పట్ల చేసిన దేవుడు ఒక్కొక్కరి సాక్ష్యం వింటే ఒక్కొక్కరి పట్ల దేవుడు చేసిన విధానం ఏందో తెలుస్తుంది అట్లా ఎప్పుడూ ఆయన మనల్ని విడవలేదు ఎడబాయలేదు కానీ మనం నమ్మకం లేని వారిగా ఉంటూ అవిశ్వాసులుగా ఉంటూ నిరీక్షణ లేని వారిగా ఉంటూ మనం దుఃఖపడుతూ చూడండి ఈరోజు ఉంటే ఎలా దేవుడు మన పట్ల సంతోషించగలుగుతాడు కాబట్టే పౌలన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము కాబట్టి ఈరోజు ఎంతో మంది పట్ల దేవునికి ఎందుకు ఇష్టం లేదంటే విశ్వాసం అనేది మనుషుల్లో లేదు అందుకు మనిషి కుమారుడు తిరిగి వస్తే భూమి మీద విశ్వాసాన్ని కనుగొన ఈరోజు మనుషుల్లో విశ్వాసం లేదు ఎందుకంటే మనుషులందరూ రెండు తలంపుల మధ్య ఉన్నారు అవుతదా అవదా జరుగుతుందా జరగదా ఈరోజు నువ్వు నేను ఆ రీతిగా ఉన్నా కూడా నువ్వు దేవునితో నడిచిన కాదు నువ్వు దేవునికి ఇష్టడివై ఉన్నవాడివి కాదన్నట్టు కాబట్టి ఈ ఆనోకు దేవునితో నడిచిండో ఎట్లయితే దేవుని ద్వారా ఇతను దేవునికి ఇష్టడిగా ఉన్నాడు అనే సాక్ష్యం పొందిండు అదే రీతిగా మనం చూస్తే ఆది కాండము అధ్యాయం ఎనిమిదో వచనంలో అయితే నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను కాబట్టి ఆదికాండము ఆరో అధ్యాయము ఐదో వచనంలో నరుల చెడుదనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎహోవా సంతాపము తన హృదయములో నొచ్చుకునిను కాబట్టి ఈ నోహావు కూడా దేవుని భయము భక్తి కలిగిన వాడే చూడండి దేవుని దృష్టి దృష్టి అంటే మీ అందరికీ తెలుసు టీచర్ దృష్టి పెడితే ఒక స్టూడెంట్ మంచిగా ఆ టీచర్ చెప్పినట్టు నడుచుకుంటే ఆ టీచర్కి ఆ స్టూడెంట్ పట్ల దృష్టి ఎలా ఉంటుంది ఎంతో ప్రేమ ఉంటుంది అతని మీద ఎంతో ఆప్యాయత ఉంటుంది అనురాగం ఉంటుంది ఎందుకంటే ఇతను ఏం చేస్తాడు ఆ ఉపాధ్యాయుడు చెప్పిన మాట ప్రకారంగా ఈ స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా యశు ప్రభులో కదా కాబట్టి ఆయన దృష్టిలో నువ్వు ఉండాలంటే ఆయన కృప పొందుకోవాలంటే నువ్వు ఆయన మాట వినేవాడిగా ఉండాల ఎందుకు మాట వినేవాడిదాగా ఉండాలంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వలన వచ్చు జీతము మరణం కాబట్టి ఆదాము అవలు చేసింది అదే కదా ఆయన మాట వినకపోవడం వల్లనే ఆయన దృష్టిలో నుంచి వాళ్ళు ఏమైపోయినా దూరం అయిపోయినారు చూడండి మరణంలోకి పోవాల్సి వచ్చింది కాబట్టి నోహవు తన తరంలో ఉన్నప్పుడు జనులందరూ ఎలా ఉన్నారంట చెడుతనం కలిగి ఉన్నారంట అది ఎవరు చూసిండ్రు జీవం కలిగిన దేవుడు అంటే ఏసుక్రీస్తు ప్రభు చూసినప్పుడు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునిను మనం చూస్తే ఎఫస్సీ పత్రికలో పౌలు కూడా ఇదే చెబుతాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించి ఉన్నారంటే నువ్వు రక్షింపబడిన వాడవు యేసుక్రీస్తు ప్రభులో నీ పాపాలు ఒప్పుకున్న ప్రభు ద్వారా ప్రాయశ్చిత్తము నొందినవాడవు నీ పాపాలకు ఆయన ద్వారా నీ అపరాధాలకు నీ పాపాలకు క్షమాపణ పొందిన వాడవు నువ్వు రక్షణ పొందిన వాళ్ళు ఈరోజు వారి రక్షణను కొనసాగించుకోకపోతే ఈరోజు ఆ రక్షణను కొనసాగించుకోకుండా వాళ్ళ హృదయము వ్యాధి కలిగి ఉంటే వాళ్ళ హృదయంలో చెడుతనం ఉంటే వాళ్ళలో చెడుతనం ఉంటే ఈరోజు నీ పట్ల నా పట్ల ఈ లోకంలో ఉన్న రక్షింపబడిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు దుఃఖపడతాడు ఎందుకంటే ఆ రోజు నరులను చేసినందుకు ఆయన సంతాపం నొందిండు ఈరోజు నిన్ను రక్షించుకున్నాడు నీకు ఎంతగా ఆ రక్షణ భాగ్యం ఇచ్చిందంటే నువ్వు నేను ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏ మాత్రము ఎంత మాత్రము కూడా ప్రయాస పడలేదు అంత ఉచితంగా ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి నీ రక్షణ పట్ల నీకు శ్రద్ధ ఉందా నీ రక్షణ పట్ల నీకు భయం ఉందా నీ రక్షణ పట్ల నీకు ఆలోచన ఉందా ఉంటే ఎవరం పాపం చేయం ఎవరము మన రక్షణను పోగొట్టుకోం ఎవరము మనం ఎలాంటి అపవిత్రతలో ఉండము ఎలాంటి అన్యాయంగా ఉండము ఎలాంటి గర్వము మనలో ఉండదు అతిశయం మనలో ఉండదు ఎలాంటి శరీర సంబంధమైన కోరికలు శరీరేచ్చలు శరీర విషయముల మీద ఆలోచనలు చూడండి ఈ లోకం పట్ల వ్యామోహము అది ఏదైనా కావచ్చు వస్తువులు కావచ్చు సంపద కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు ఇల్లు కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు కలిగి ఉన్నది ఏదైనా దాని పట్ల నీకు మక్కువ ఉండదు కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండంటే ఆ రోజు నరులను చేసినందుకు దేవుడు సంతాపమును బాధపడ్డాడు వాళ్ళ హృదయంలో ఉన్న తలంపుల్లో ఉన్న ఊహ ఎంతో చెడ్డది చెప్పండి ఈరోజు మన హృదయం ఎలా ఉంది మన తలంపులు ఎలా ఉన్నాయి మనం కలిగి ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి అవి దేవునికి మాదిరిగా ఉన్నాయా అది క్రీస్తు తగినట్టుగా నడుచుకున్న రీతిగా ఉన్నాయా ఇలా మనం ప్రశ్నించుకుంటేనే మనం పాపం చేయమన్నట్టు అలా ప్రతిదినం నిన్ను ప్రశ్నించుకోకపోతే అలా ప్రతిదినం నిన్ను నువ్వు పరిశీలించుకోకపోతే అలా ప్రతిదినం నిన్ను నువ్వు నువ్వు పాపం చేస్తావన్నట్టు అప్పుడు నీ పట్ల దేవుడు చూసినప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ఉన్నప్పుడు నీ పట్ల దేవునికి దుఃఖం అన్నట్టు కాబట్టి అప్పుడు యుహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాద్దులను భూమి మీద నుండకుండా తుడిచి వేయుదుము నేను వారిని సృష్టించినందుకు సంతాపము ఉన్నాను ఎందుకు దుఃఖపడుతున్నాడు దేవుడు ఆయన కలిగిన ఆలోచన వేరు ఆయన కలిగిన ఉద్దేశం వేరు ఆయన కలిగిన చిత్తం వేరు కానీ దానికి ఆపోజిట్ గా వ్యతిరేకంగా దేవునికి విరోధంగా ఈ నోహావు ఉన్న తరంలో ఉన్న మనుషులు ఆ రీతిగా ఉన్నారు చెప్పండి నోహావు చూడండి యశప్రభు చెప్పింది అదే కదా నోహావు కాలం ఎలాగుండునో మనిషి కుమారునీరు ఆకడం కూడా అలాగనే ఉంటది ఇప్పుడు ఈరోజు లేరా మనుషులు హృదయంలో చెడు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఒకరి పట్ల కోపం ఒకరి పట్ల ద్వేషం ఒకరి పట్ల అసూయ చూడండి ఎంతమంది లేరు అపవిత్రంగా జీవించే వాళ్ళు ఎంతమంది లేరు దురాలోచనలు కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు ఇల్లకం పట్ల వ్యామోహం కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిత్యం చేసుకోకుండా జాగ్రత్త పడకుండా ఉండకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్న వాక్యము సత్యము మనందరికీ తెలుసు అలా దేవుని రాజ్యంలో ప్రవేశించలేనప్పుడు మనం నరకానికి పోతామని కూడా తెలుసు ఆయన భయం లేని వారిగా దేవుని ఎందు భక్తి లేని వారిగా ఆయన మాట వినని వారిగా ఆయనకు తగినట్టుగా నడుచుకునే రీతిగా ఉన్నవాళ్ళు లేరా సమర్థించుకున్న వాళ్ళు ఇలా ఉంటే దేవుడు ఇక్కడ సంతాపం నందుతున్నాడు ఈరోజు మన పట్ల కూడా దేవుడు దుఃఖపడతాడు అన్నట్టు ఎందుకు మనము రక్షించుకోవడానికే ఆయన మనల్ని పిలిచిండు కానీ మనం ఎవరము ఉగ్రత పాలవడానికి ఆయన మనల్ని పిలవలేదు మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆయనకు తగినట్టుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడే తప్ప అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు దేవుడు చూడండి అయితే యహో అయితే నోహావు యహోవా దృష్టి కాబట్టి ఎందుకు యహోవా దృష్టి ఎందంటే ఆయన చూసే దేవుడు మనల్ని చూసే దేవుడు ప్రతి దినం ప్రతి నిమిషం ప్రతి క్షణం నువ్వు అనుకోవచ్చు ను చేసే తప్పు నీ భర్తకు తెలియపోవచ్చు నీ భార్యకి తెలియపోవచ్చు ను ఎలాంటి ఆలోచనలతో ఉన్నావు నీ హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయో నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నువ్వు చేసే నడవడిక కానీ ప్రవర్తన కానీ ప్రతిదీ లోకంలో ఉన్నవాడు ఎవడు నీ భర్త కావచ్చు భార్య కావచ్చు నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు తోటి సేవకులు కావచ్చు నీ ఇరుగు కావచ్చు ఎవరికి అది కనబడకపోవచ్చు కానీ హృదయ తలంపుల్లో కూడా దూరి ఆలోచించే చూచే దేవుడు నీకు తలంపు పుట్టక మునిపే నీ తలంపులు ఏందో నేను ఇరిగి ఉన్నానని చెప్పే దేవుడు కాబట్టి ఆయన చూచే దేవుడు ఆయన దృష్టికి ఈ రోజు నువ్వెలా ఉన్నావు నోవాహు ఎలా ఉన్నాడు చూడండి నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో ఎవరి తరములో ఆయన జీవించిన తరములో నిందారహితుడునై ఉండెను కాబట్టి ఈరోజు నువ్వు ఉన్నావా అలా నీ తరంలో ఇప్పుడు మనమున్న తరంలో అలా నిందారహితుడుగా తను ఉన్నాడు కాబట్టి అలాగే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు మనం చూస్తే ఆనోకు దేవునితో నడిచిన నోవాహు కూడా దేవునితో నడిచినవాడు కాబట్టి తన తరంలో నోవాహువు ఎలా ఉన్నాడు దేవుని దృష్టి ఎందుకు కృప పొందినవాడు ఆయన అంటే ఆయన ఎందుకు భయము భక్తి విధేయత కలిగినవాడన్నట్టు అలాగే తను నిందారహితుడుగా ఉన్నాడు ఎలాంటి నిందలు తన మీద లేదు ఆయన సాక్ష్యము అంతగా ఉంది కాబట్టి చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనంలో విశ్వాసమును బట్టి నోహావు అది చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి కాబట్టి మనం చూస్తే ఆనోకులో ఉన్న గుణగాణంలో మొదట ఆయన దేవునితో నడిచినవాడు ఎందుకు ఈ వాక్యం అంతా చెప్తున్నానంటే పౌలు అన్నట్టు మీ పైన నాయకులు వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించమన్నాడు కాబట్టి వీళ్ళందరూ దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడు నోవావు ఆనోకు చూస్తే దేవునితో నడిచినవాడు దేవునికి ఇష్టడిగా ఉన్నవాడు నో చూస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు దేవుని దృష్టి ఎందు కృప పొందినవాడు దేవుని ఎందు ఆయన ఎలా ఉన్నాడు నిందారైతుడిగా ఉన్నాడు కాబట్టి తన ఇంటివారి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయ్యను ఎందుకు నోహావు తన ఇంటి కుటుంబ సభ్యులు ఈ ఎనిమిది మందే రక్షించబడ్డారు మిగతా జనమంతా ఏమైపోయినారు దేవుని యొక్క కోపానికి ఉగ్రతకి వాళ్ళందరూ కనుమరిగైపోయినారన్నట్టు ఇప్పుడు నోహావు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడా కూడా అలాగనే ఉండును యేసుక్రీస్తు ప్రభు చెప్పండి ఈరోజు మన హృదయ తలంపులు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన విధానం ఎలా ఉంది కాబట్టి ఈ మాటలన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే పేతురు తన రాసిన పేతు రెండు పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పన్నెండో పా వచనంలో ఇదే మాట పా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై కాబట్టి ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందా కాబట్టి నోవాబు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడా ఎలా ఉంటదన్నాడు మన ప్రభు ఇప్పుడు ఇక్కడ చూస్తే నోవాబు కూడా ఎలా ఉన్నాడు దేవుని దృష్టి ఎందుకు కృప పొందినవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన దేవుని ఎందు ఎలా ఉన్నాడు ఆయన నిందారహితుడిగా ఉన్నాడు చెప్పండి ఆయన సాక్ష్యం బాగుంది కాబట్టే రక్షించబడ్డాడు ఈరోజు ఈరోజు మన ప్రభు కూడా చెప్తున్నాడు మీరు ఎలా ఉండాలంట పరిశుద్ధమైన ప్రవర్తన కాబట్టి నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలంటే నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కొనసాగించుకోవాలా ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రతి మాట నువ్వు వినాల అందుకే నా మాటలు విని వాటి చొప్పున గైకొనవాడు బుద్ధిమంతుని పోలి ఉండును యేసుక్రీస్తు ప్రభు కాబట్టి నోవా ఎలాంటి వాడు బుద్ధిమంతుడు అన్నట్టు చెప్పండి ఈరోజు మనం అలా ఉండగలుగుతున్నాము మన జీవితం అలా ఉందా మన సాక్ష్యం అలా ఉందా ఎందుకు వీళ్ళ గురించి జానిస్తున్నామంటే ఒకరోజు ప్రభు ఒక గ్రంథం విప్పబడుతుంది ఆ గ్రంథంలో వీళ్ళ గురించి ఎట్లయితే మనం సాక్ష్యం వింటున్నామో ఒక దినం నీ సాక్ష్యం కూడా యేసుక్రీస్తు ప్రభు ఎదుట ప్రదర్శింపబడుతుంది ఆ దినము ఎంతగానో లేదు అది మనకి సమీపంగానే ఉంది ఇలోకస్థులు అనుకుంటారు అంతా యథావిధిగా ఉంది తినేవాడు తింటున్నాడు తాగేవాడు తాగుతున్నాడు తిరిగేవాడు తిరుగుతున్నాడు అపవిత్రతలో ఉండేవాళ్ళు అపవిత్రతలో ఉన్నాడు ఎవరు ఎలా ఉండాలో అలానే ఉన్నారు కానీ దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాళ్ళు దేవుని పట్ల ఆధారపడేవాళ్ళు ఆయనను నమ్మేవాళ్ళు ఆశ్రయం చేసుకున్న వాళ్ళు ఆయనని పోలి ఆయనకి తగినట్టుగా నడుచుకున్న వాళ్ళు ఇవన్నీ పరిశీలించి సిద్ధపడి జాగ్రత్త పడగలరు అలా లేని వాళ్ళు చూడండి ఆ జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ ఎట్లా కొనిపోయిందో మనమందరం కూడా దేవుని ఉగ్రతకు పాత్రులం అవుతాం అలా పాత్రులు అవడానికి కాదు యేసుక్రీస్తు ప్రభు ఆ కలవరిశిలలో మనందరి పట్ల మరణించింది నువ్వు నేను రక్షించబడాలా నువ్వు నేను ఆయనకి ఇష్టంగా జీవించాలా మనలందరినీ ఎన్నిక లేని వాళ్ళము యోగ్యత లేని వాళ్ళము ఈ లోకంలో ఎందుకు పనికిరాని మనల్ని తన రాజ్యానికి వారసులుగా చేర్చుకున్న గొప్ప దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఎవరు ఇలాంటి అర్హత ఎవరు ఈ లోకంలో ఎవడు తనకు స్టార్ట్ అయిన వాడినే హెచ్చిస్తాడే తప్ప తనకన్నా కింద ఉన్న చూడండి కన్నెత్తి కూడా చూడరు కానీ ఏసుక్రీస్తు ప్రభు దానికి ఆపోజిట్ అన్నట్టు ఈ లోకం ఈ లోకంలో ఉన్న వాటిని గొప్ప చేస్తే కానీ దేవుడు అలా ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాటిని గొప్పగా చేయిస్తాడు ఎందుకు నానులను సిగ్గుపరచడానికి ఈ లోకంలో ఉన్న వారిని వెర్రి వారిని అన్నట్టు మనలో ఏ గొప్పతనం ఉంది మనలో ఏ యోగ్యత ఉంది ఆయన కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు నీకు రక్షణ నువ్వేం ప్రయాసపడింది కాదు నీ ఆరోగ్యం బాగుపడాలంటే నువ్వు ప్రయాసపడతావు పోయి హాస్పిటల్లో కీలో నిలబడతావు అతను చెప్పిన రీతిగా ఎన్నెన్నో వింటున్నావు కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మనం వినలేకపోతున్నాం అది దౌర్భాగ్యం అన్నట్టు ఈరోజు క్రైస్తవులైనా కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళ పట్ల ఉన్న దౌర్భాగ్యం అంటే అదే ఎక్కడెక్కడో ఎవరెవరి మాటలో వింటున్నాము ఎవరెవరో చెప్పి నీ చేస్తున్నాము ఏదేదో చేస్తున్నాం కానీ ఆయన నిత్య జీవం గల దేవుడు కదా ఆయన మాట వింటే నీకేమొస్తుంది నిత్య జీవం వస్తుంది నా ఎందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినా కూడా బ్రతుకుని నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఆకలి కొనడు అన్నాడు ఎందుకు నేనే మార్గమును సత్యమును జీవం ఆయనలో జీవం ఉందన్నట్టు ఆయన మాటల్లో ఏముంది జీవం ఉందన్నట్టు ఆయన ద్వారానే కదా స్వస్థత మనకు కలిగేది కాబట్టి ఈ లోకంలో ఎవరి మాటలైనా వింటున్నా భయపడుతున్నా మనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి ప్రతి వాటిని బట్టి మనం చేసే ఉద్యోగ స్థలంలో వాళ్ళకి భయపడతాం లేదా డాక్టర్లు చెప్పే వాటి భయపడి జాగ్రత్త పడుతున్నావు కానీ జీవం కలిగిన దేవుని మాట పట్ల మనం జాగ్రత్త పడతలేం నువ్వు వీటిలో జాగ్రత్త పడితే నీకేం మేలుంటదో ఉండదో కాకపోతే ఐదు సంవత్సరాలు బతుకుతవేమో పది సంవత్సరాలు బతుకుతావేమో ఇంకొక పదిహేను సంవత్సరాలు బతుకుతావేమో దానివల్ల ఏం లేదు కానీ దేవుని మాట వినకుండా నువ్వు మరణిస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్ళి అక్కడ తరతరాలు యుగ యుగాలు అంటే దానికి ముగింపు లేదన్నట్టు అది అతి భయంకరమైన శ్రమ కదా అతి భయంకరమైన శిక్ష కదా చూడండి దాని పట్ల ఈరోజు మనుషులు భయపడతలేదు కాబట్టి మనం భయపడాల్సింది మన రక్షణ పట్ల దేవుడు పట్ల పిలుపు పట్ల ఆయనకు తగినట్టుగా నడుచుకునే దాని పట్ల భయపడాల అప్పుడే నువ్వు ఎలా ఉంటావంటే దేవుని ఎందు నువ్వు ఎలా ఉంటావంటే పాపం చేయమన్నట్టు ఆయనకి విరోధంగా నువ్వు ఉండవన్నట్టు ఆయనకి తిరుగుబాటు చేసే రీతిగా మనం ఎవరూ ఉండమన్నట్టు కాబట్టే ఆయన దృష్టికి నువ్వు ఎలా ఉండాలా నిష్కలంకుడుగా ఉండాలా నీలో ఎలాంటి కలంకం ఉండద్దు అన్నట్టు నీకు ఇచ్చిన రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు ఆయన పరిశుద్ధుడు నువ్వెలా ఉండాలా ఒక నూతన చూడండి ఒక క్రీస్తుకు ప్రధానం చేయబడ్డ ఒక కన్యకలాగా ఒక వధువులాగా నువ్వు ఉండాలా అపవిత్రంగా ఉంటే ఎలా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు అపవిత్రులు ఎవరు పరలోక రాజ్యానికి పోరు కదా అన్యాయస్తులు కూడా పరలోక రాజ్యానికి పోరు అవిశ్వాసులు కూడా పరలోక రాజ్యానికి పోరు దేవునికి అసహ్యకరంగా ఉన్నవాళ్ళు పరలోక రాజ్యానికి పోరు వ్యభిచారంలో ఉన్నవాళ్ళు విగ్రహారథంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుండే ఈరోజు మన హృదయంలో ఉన్న తలంపుల్లో ఎలా ఉన్నాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన జీవితం ఎలా ఉంది క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉన్నామా క్రీస్తు ప్రేమ కలిగి నడుచుకుంటున్నామా దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నామా ఆయనకి మాదిరిగా మనం ఉన్నాము చెప్పండి ఆయనకి మాదిరిగా ఉంటే పౌలు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు ఈరోజు మనం అలా చెప్పగలమా అలా చెప్పినామంటే నువ్వు దేవుణ్ణి పోలి నడుచుకున్నవాడి కాబట్టే పేతులు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనంలో మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి కాబట్టి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు ఆలస్యము ఆయన రాకడవుతుందంటే నిన్ను నువ్వు రక్షించబడడానికే లేకపోతే ఈ రోజు నువ్వు పాపంలో ఉంటే ఈ దినం ఆయన ఎదుట ప్రత్యక్షమైతే చెప్పండి నీకేమన్నా మేలుందా నాకేమన్నా మేలుందా ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా మేలుందా కాబట్టి దుఃఖపడుతూ దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు ఎందుకు మనమంతా మారు పొందాలన్నట్టు మనం కలిగి ఉన్న అలవాట్లను మనం కలిగి ఉన్న ఆలోచనలు మనం కలిగి ఉన్న తలంపులు మనం కలిగి ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు క్రీస్తును ధరించుకోవాలన్నట్టు అందుకు పౌలు రోమపత్రికలో మెట్టుకు మీరు శరీర హెచ్చలను శరీర విషయం ఆలోచన చేసుకోకుండా క్రీస్తును ధరించుకొని వారై ఉండమన్నాడు యసుక్రీస్తు ప్రభుని ధరించుకుంటే నువ్వు పోలి నడుచుకోగలుగుతావు ఆయనకి మాదిరిగా నువ్వు కాబట్టి నో ఎలా ఉన్నాడు చూడండి పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనంలో దేవుని దీర్ఘశాంతం అంటే నోవావు కాలంలో కూడా దేవుడు దీర్ఘశాంతం చూపించాడు కానీ మనుషులు వాళ్ళ చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోయినాడు ఎందుకంటే బుద్ధిహీనులు కాబట్టి చూడండి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి అంటే కనిపెడుతున్నాడు ఎందుకు కనిపెట్టాలా ఈ రోజన్నా మారతవవేమో ఈ క్షణమన్నా మారతవవేమో ఈ వాక్యం నీ జీవితాన్ని సరిచేసుకుంటావేమో నువ్వు పాపాన్ని విడిచిపెడతవేమో నువ్వు కలిగి ఉన్న జీవితం నుంచి విడుదల దేవుని జీవితం కలిగి ఉంటావేమో అని కాబట్టే ఆయన మాట్లాడే దేవుడు కానీ విలాములాగా ఆయన మాట వినలేకపోతున్నాం గ్రహించలేకపోతున్నాం ఆ నోరు లేని గార్ధావం మాట్లాడినా కూడా అతను గుడ్డివాడైపోయింది చెప్పండి ఈరోజు అలా గుడ్డితనంలో ఉంటే ఎట్లా నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావు కానీ ఆయన ఏమో దీర్ఘశాంతము కలిగి నువ్వు రక్షించబడాలా నువ్వు నరకానికి పోకూడదు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అది అతి భయంకరమైన శిక్ష అతి భయంకరమైన శ్రమ నీ పట్ల యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగే ఉన్నాడు కాబట్టే ఆయన కనిపెడుతున్నాడు ఈరోజు లోకం పట్ల కనిపెడుతున్నాడు ఎవరు నశించిపోకూడదు ప్రతి ఒక్కరూ మారుమనసు పొందాలా ఎవరు పొందుతున్నారు మారు మనసు పొందితే వాళ్ళ జీవితం ఎందుకు ఒకప్పుడు రక్షింపబడక మునుపు జీవితం ఉందో అలాంటి జీవితం ఎట్లా కలిగి ఉంటారు ఒకప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ఎరగని యేసుక్రీస్తు ప్రభుని తెలియనివాడు ఒకప్పుడు నీలో చెడుతనం అన్యాయం ఉంది దుర్మార్గం ఉంది గర్వం ఉంది ఒకప్పుడు నీలో ఎలాంటి ఎదుటి పట్ల ప్రేమ చూపించేలాగా ఎదుటి పట్ల సాయం చేసేలాంటి జీవితం నువ్వు లేవు కానీ యేసు ప్రభుని రక్షించబడ్డవాడివి నీ పాపాలకు నువ్వు ప్రాయచిత్తం నొందిన నువ్వు నూతనమైన పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడిన వాడివి తలాంతులు పొందుకున్న వాడివి కానీ నీలో ఒకప్పుడు ఉన్న గుణగాణాలు ఇప్పుడు మరలా కనిపిస్తున్నాయంటే నీలో ఏమైంది యేసుక్రీస్తు ప్రేమ చల్లారిపోయి అక్రమము విస్తరించిందన్నట్టు కాబట్టి పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనంలో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడు అవిదేయులైన వారి వద్దకు ఎవరు అదే వాళ్ళ హృదయము యొక్క తలంపులు చెడ్డదనియు వాళ్ళ చెడుతనం మంచిది కాదు వాళ్ళ హృదయ స్థితి బాగలేదు ఈ నరులను సృష్టించినందుకు దేవుడు నొచ్చుకున్నారు ఆయన కూడా బాధ కలిగిందన్నట్టు అంత దుర్మార్గంగా అన్యాయంగా జీవించినారు అన్నట్టు కానీ ఆయన విడిచిపెట్టలేదు ఆ అవిధే వారి యొద్కు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించు ఏమని ఇప్పుడన్నా మీ బుద్ధి మార్చుకోండి ఇప్పుడన్నా మీరు కలిగిన జీవితాన్ని విడిచిపెట్టండి మీరు హృదయ స్థితిని మార్చుకోండి మీలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టండి అని ఆశ ఈ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు అప్పటికి ఇప్పటికేం మార్పు లేదన్నట్టు ఈ రోజు కూడా ఎందుకు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంటే ఎవరు నశించిపోకూడదు ఆ రోజున్న భక్తి నువ్వు ఏమైపోయినారు నశించిపోయినాడు ఈ రోజు ఎవరు అలా నశించిపోకూడదు ప్రతి ఒక్కరూ మారుమనిసు పొందాలి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి ఆయన ఇంకా కనిపెడుతున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ నువ్వు ఆయన మాట వినలేకపోతున్నావు అదే కనులుండి చూడలేక చెవులుండి వినలేక ఉన్న స్థితి అన్నట్టు అంటే ప్రభు అంటాడు వాళ్ళ హృదయం క్రొవి ఉన్నది వారి చెవులు మందమై ఉన్నవి చెవులు మందమైతే స్వరం ఎట్లా వినబడుతుంది హృదయము క్రగుంటే హృదయంలోకి వాక్యం ఎట్లా పోతుంది హృదయము బండలాగా ఉంటే వాక్యం ఎట్లా పోతుంది అలా మనం బండలాగా మన హృదయాలు మార్చుకొని దేవుని వాక్యం విని ఆ రీతిగా ఉండకపోతే నీకేమో దేవుడు మరలా మరలా మరలా మరలా మరలా అవకాశం కల్పిస్తుంది ఎందుకు నీకు రక్షణ కలగడానికి అన్నట్టు కాబట్టి పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అభిదేయులైన వారి యొద్ధకు అనగా చెరల్లో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరు ఎవరు నోహవు తన కుటుంబమే రక్షించబడిందన్నట్టు మిగతా ఆ తరంలో ఉన్న వాళ్ళంతా ఏమైపోయినారు చెప్పండి ఈరోజు ఆ వాక్యానికి ఈరోజు ఉన్న వాక్యానికి తేడా లేదా ఈరోజు కూడా దేవుడు దీర్ఘశాంతమే కలిగి ఉన్నాడు ఇంకా కనిపెడుతున్నాడు ఇంకా ఈ మనుషులు వాళ్ళు కలిగి ఉన్న మార్గాన్ని విడిచి నా మార్గంలోకి వస్తారేమని నా ద్వారా తప్ప తండ్రి యొద్కు ఎవడూ రాడు చెప్పండి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప నువ్వు తండ్రి యొద్దకు రాకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడు పరిశుద్ధుడు ఆయన ఎలాంటి దేవుడు యథార్థవంతుడు ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు చెప్పండి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కలిగిన యథార్థత మనలో ఉందా యేసుక్రీస్తు ప్రభు కలిగిన నీతి మనలో ఉందా యేసుక్రీస్తు ప్రభు కలిగిన న్యాయంగా మనం నడుచుకుంటున్నాము ఆయన పరిశుద్ధుడు అలా పరిశుద్ధత కలిగి మనం ఉన్నాము అన్నిటికన్నా ఆయన ప్రేమ కలిగిన దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడని చెప్పి వాక్యము చెప్పండి ఏసుప్రభుని నమ్మి వెంబడించి ఆయన చూపించిన ప్రేమాను చూపించకపోతే దేవుణ్ణి ఎరగని వాడి అన్నట్టు అంటే విన్న వాక్యాలు కూడా వ్యర్థమే అన్నట్టు ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థన కూడా వ్యర్థమే అన్నట్టు ఎందుకు ఆయన ప్రేమ స్వరూపి చెప్పండి మనమంతా పరిమళ వాసనగా ఉండుటకు ఆయన ఒక బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు ఈరోజు అలాంటి ప్రేమ ఈరోజు నువ్వు కలిగి నడుచుకుంటున్నావా అట్లాను ఒక బలిగాను అర్పణగాను దేవునికి నువ్వు సమర్పించుకోగలుగుతున్నావా అలా సమర్పించుకున్న వాడివైతే నీ జీవితము నీ సాక్ష్యము రెండు నీ ప్రవర్తన ఈ మూడు బాగుండాలి కదా ఈరోజు మన ప్రవర్తన ఆ రీతిగా దేవుడికి తగినట్టుగా సాక్ష్యంగా మనం ఉన్నామా కాబట్టి లోపేతులు రాసిన రెండో పత్రిక రెండో అధ్యయం ఐదో వచనంలో మరియు ఆయన పూర్వకాలమునన్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన ఎవరు నోహా అందరు పిచ్చోడు వేరేలాగ విన్నారు ఇతను ఎప్పుడు మా మైండ్ తింటాడు ఎప్పుడు మమ్మల్ని చూడండి హెచ్చరించేవాడు నోహా ఆ తరంలో కానీ ఎవడు చెవిని పెట్టలా ఏమైపోయినారు తర్వాత కనుమరుగ అన్నట్టు నువ్వు కూడా ఒక దినం కనుమరుగ అయిపోతావన్నట్టు దీపం ఉన్నప్పుడే విల్లు చక్క నేడే అనే దినం నీ జీవితాన్ని మార్చుకుంటే నీకు రక్షణ అన్నట్టు నీ జీవితంలో గొప్ప వెలుగన్నట్టు కాబట్టి చూడండి నీతిని ప్రకటించిన నోహావును మరి ఏడుగురిని కాపాడింది అంటే నోహావు ద్వారా దేవుడు మాట్లాడండి ఆయన ఆత్మరూపిగా నోహావులో ఉండి ఆయన మాట్లాడండి కానీ ఎవరు చెవిని పెట్టలేదు ఎవరు వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టలేదు చెప్పండి ఈరోజు నోహావు లాగా నువ్వు నీతి ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఉంటే ఆయన దృష్టి ఎందు కృప పొందిన వాడిగా ఉంటే ఆయన ఎందు నువ్వు నిందారహితుడిగా నువ్వు ఉంటే ఈరోజు నోహావు వెళ్ళి వారికి ప్రకటించండు వాళ్ళని హెచ్చరించండి అలా మార్గాలు విడిచి దేవుళ్ళకి రావడానికి లేకపోతే వాళ్ళు ఏమైపోతారో నోహావు తెలుసు ఎందుకు దేవుడు మాట్లాడిండు కాబట్టి కానీ ఎవరు ఆయన చెప్పే ప్రతి మాటను చెవిని పెట్టలేకపోయినారు ఆయనని తృణీకరించినారు తద్వారా ఏమైనా దేవుని ఉగ్రతకు పాత్రులు అన్నట్టు కాబట్టి ఈరోజు అలా నోహవు తన తరంలో నిందారైతుడిగా ఉంటూ దేవుని నీతిని ప్రకటించింది ఈరోజు ఈ తరంలో నువ్వు ఆ రీతిగా నోహవు కలిగిన గుణగణాలు కలిగి ఈరోజు నువ్వు ఉన్నవా ఎందుకంటే ప్రార్థన చేసుకోవడమో ఉపవాసం ఉండడమో లేదా ఆదివారం చర్చిలోకి పోయి కూర్చడం అంటే కాదు క్రైస్తవ్యం అన్నట్టు నీకు నాకు మనందరికీ ఒక పని అప్పగించబడింది పుట్టిగా ఉంటే కాదన్నట్టు కానీ మనకిచ్చిన ఆ పని మనం ఎంతవరకు దాన్ని నిర్వర్తిస్తున్నాం అన్నదే ప్రశ్న అన్నట్టు ప్రతి దానికి నువ్వు ఒక దినము సమాధానం ఇవ్వాలన్నట్టు ఇది మర్చిపోకూడదు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ చెప్పే నేనైనా వినే మీరైనా ఈ వీళ్ళ గురించి ధ్యానించే వీళ్ళైన ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట ఉండాల్సింది అన్నట్టు కాబట్టి నోహావు ఎలా ఉన్నాడు దేవుని ఎందు కృప పొందిన ఆయన దృష్టి ఎందు నిందారైతుడిగా ఉన్నాడు భయభక్తులు కలిగిన ఉన్నాడు నీతి కలిగిన ఉన్నాడు చెప్పండి ఈరోజు నోహావు దినములు ఎలాగుండినో మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది నోహా కాలంలో జనులు తినుచు త్రాగుచు ఇట్లానే ఉన్నారు ఈ రోజు మనుషులు కూడా అట్లానే ఉన్నారు మార్పేం లేదు కానీ నువ్వు నోహావు వలె ఉన్నావా అన్నదే ప్రశ్న అన్నట్టు అలా ఉంటేనే నువ్వు రక్షించబడతావు అలా లేకపోతే ఆ యొక్క భక్తిహీనులు ఎలాగైతే ఆ అవిధేలైన వాళ్ళు ఎట్లయితే కనుమరుగైనారో మనం కూడా ఒక దినం కనుమరుగైపోతాం అన్నట్టు చూడండి అపస్తుల కార్యము పదమూడు అధ్యాయము ఇరవై ఒకటో ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును ఈశు కుమారుడిన సౌలును వారికి నలభై ఏండ్ల వరకు దయచేసను అపస్తుల కార్యము పదమూడు అధ్యాయము ఇరవై రెండవ తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను యశై కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములు అన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చింది చెప్పండి దావీదు సాక్ష్యం కూడా బాగానే ఉంది దేవుడికి ఎట్లా ఉన్నాడు దావీదు ఇష్టానుసారుడు ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఒక ఉపాధ్యాయుడు ఒక టీచరు ఆ స్టూడెంట్ పట్ల ఎందుకు ఇష్టం ఉంటుందంటే ఆ ఉపాధ్యాయుడు చెప్పే మాట వింటే ఒక తల్లిదండ్రులకి బిడ్డల పట్ల ఎప్పుడు ఇష్టం ఉంటుంది ఆ బిడ్డలో ఆ తండ్రి మాట వినేవారిగా ఉంటాయి ఒక కాపరి ఆ గొర్రెలు ఎప్పుడైతే అట్లనే దేవుడు కూడా దాని పట్ల దావీది పట్ల దావీదు ఎలా ఉన్నాడు దేవుని ఎందు ఇష్టానుసారుడుగా ఉన్నాడు చెప్పండి అలాగే మళ్ళీ ఏమంటాడు అతడు నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పి అతనికి చూడండి అతని గురించి సాక్ష్యం ఇస్తాడు దావీది గురించి కాబట్టి దావీది కూడా దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడే అలాగే నోవాహు కూడా సాక్ష్యం దావీదిలో ఉన్న గుణగణమేంది దేవునికి ఇష్టానుసారంగా దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడిగా కనబడుతున్నాడు అలాగే నోహవు ఎలా ఉన్నాడు దేవుని ఎందుకు కృప పొందినవాడు అంటే ఆయన ఎందుకు భయము భక్తి కలిగిన అక్కడ అంత జన సమూహం ఉన్నా కానీ నోవాహు అక్కడు విధేయతలో ఉన్నవాడు నీతిమంతుడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన దేవునితో నడిచిన అలాగే ఆనోకు కూడా అంతే దేవునితో నడిచినవాడు దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు నో తన తరంలో దేవునికితో నడిచిన వాడు ఉన్నవాడు నో ఆవు తన తరంలో దేవుని పట్ల ఉన్నవాడు అలాగే దావి ఇది కూడా ఎందుకు తరతరం గురించి అవుతున్నానంటే ఈ తరంలో నువ్వు నేనున్నాం కదా ఈరోజు నీ సాక్ష్యం వీళ్ళలాగా ఉందా ఈరోజు నీ జీవితము వీళ్ళలాగా ఉందా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ గుణగాణాలు నీకు తెలిస్తేనే కదా వాళ్ళలాగా జీవించడానికి నువ్వు మొదలు పెట్టేది ఎప్పుడు యసుక్రీస్తు ప్రభుని కష్టాలు తీరుస్తుడు బాధలు తీరుస్తాడు ఉద్యోగ సమస్యలు కుటుంబ సమస్యలు అప్పుల సమస్యలు ఈ లోకంలో బ్రతికే వాటి గురించి ఎప్పుడు ఎంతకాలం అవి ఒక్కరోజన్నా నువ్వు నీతిగా న్యాయంగా ధర్మంగా యథార్థంగా పవిత్రంగా జీవించాలా లేదా నీ బ్రతికు దినంతా దేవునికి ఇష్టానుసారంగా నువ్వు ఉండాలా అలా ఉండాలంటే వీళ్ళందరూ ఆల్రెడీ దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వాళ్ళు వీళ్ళ సాక్ష్యము సత్యమే అన్నట్టు బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా కాబట్టి వాళ్ళు ఉన్న రీతిగా ఈ రోజు మనం ఉండాలా లేదా వాళ్ళ తరంలో వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళ పరిస్థితి ఏమైంది కబట్టి చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో ఏలియా మన వంటి స్వభావం గల్లా మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఎందుకు చూడండి ఏలియా తన తరంలో ఒక్కడే ఎహోవా ప్రవక్త అన్నట్టు ఎవరు ఈ ఏలియా తనొక్కడే కానీ ఇస్రాయేల్ ప్రజలందరూ బైలు దేవతలను పూజించిండి వాళ్ళని హెచ్చరించి కదా ఏలియా మీరు ఎందుకు రెండు తలంపుల మధ్య ఉన్నారని అంటే దేవుని పట్ల ఏలియా ఎలా ఉన్నాడు ఒక్కడే ప్రవక్త నీతిమంతుడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు అన్నట్టు అలాంటి ఏలియా ప్రార్థిస్తే చూడండి మూడున్నర సంవత్సరం వర్షం పడలేదంట అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే చూడండి అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు అతడు మరలా ఎప్పుడైతే ప్రార్థన చేసిండో అంటే చూడండి నీ మాట నువ్వు చేసే ప్రార్థనకి సమస్తము లోబడతాయి అన్నట్టు ఎందుకు అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు కాబట్టి ఈరోజు ఏలియా లాగా ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యాలు మనం ఎందుకంటే ఏలియా వల్లే నువ్వు జీవిస్తున్నావా నోహవు వల్లే నువ్వు జీవిస్తున్నావా ఆనోక వల్లే నువ్వు దేవునితో నడుస్తున్నావాళ్ళందరూ తృణీకరించుకున్న వాళ్ళు దేవుని ఎందుకు భక్తి కలిగిన వాళ్ళు విధేయత కలిగిన వాళ్ళు దేవుని మాట విని దాని చొప్పున చేయువాళ్ళు వాళ్ళు అలాంటి వారి పట్లనే వాళ్ళ ప్రార్థన అయినా కానీ ఏదైనా దేవుడు విడవడు ఎడబాయడు మరువడు అన్నట్టు చూడండి ఒకటో రాజులు ఈ పద్దెనిమిదో అధ్యాయము పందో వచనంలో అయితే ఇప్పుడు నువ్వు ఇస్రాయేలు వారందరినీ యజబేయులు పోషించున్న బయలు దేవత ప్రవక్తలు నాలుగు మందిని అషర ప్రవక్తలైన నాలుగు మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పింది ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు అంటే వీళ్ళు బయలుదేవతలు అలాగే జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని కూడా నమ్ముతున్నాను ఈరోజు మనం కూడా ఇంతే కదా రెండు తలంపుల మధ్య ఒకసేపు లోకానుసారంగా కాసేపు భక్తి కసేపు భక్తిగినులాగా కాసేపు భక్తి రెండు తలంపుల మధ్య ఉన్నాను కదా విశ్వాసం కలిగిన వారిగా ఉంటాము కాసేపు ఏమో అవిశ్వాసాలుగా ఉంటాము ధైర్యం కలిగిన వారిగా ఉంటాము కాసేపేమో పిరికి వారిగా ఉంటాం కొంత నిరీక్షణ కలిగిన వారిగా ఉంటాము కొంత మట్టుకు దుఃఖపడేవారిగా ఉంటాం కానీ ఒకేలాగా మాత్రం ఉండలేకపోతున్నాం కసేపేమో లోకం పట్ల వ్యామోహం కసేపేమో దేవుని పట్ల ఆశ ఇలానే జీవిస్తున్నాం రెండు తలంపుల మధ్య అన్నట్టు సగమేమో లోకం వైపు సగమేమో దేవుని వైపు అటు ఇటుగా ఉంటే నువ్వు ఎటు కాకుండా పోతావన్నట్టు కాబట్టి ఈ ఏలియా ఒక్కడే దేవుని ప్రవర్తయి ఉండి జనులను ఏం చేస్తుండడు హెచ్చరిస్తున్నాడు చూడండి మీరెన్నాళ్ళు మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవ దేవుడైతే ఆయనను అనుసరించుడి అనుసరించడం అంటే అడుగు జాడలో నడుచుకోవడమే అన్నట్టు ఈ రోజు నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు రక్షణ పొందితే దేవుని ప్రకారంగా జీవించు ను వెచ్చగా నేను లేవు చల్లగా నేను లేవు ను నులివెచ్చనగా ఈరోజు అదే జీవితం క్రైస్తవ్యం కలిగి ఉందన్నట్టు ఒకనా టైంలో నా జీవితం కూడా అట్లనే ఉంది అందరి జీవితాలు అట్లనే ఉన్నాయన్నట్టు అందుకు దేవునికి ఇష్టం ఉండదు అసహ్యం అన్నట్టు నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగిన అలానే నడుచుకో నువ్వు దేవుణ్ణి ప్రేమించిన అలానే ప్రేమ కలిగి నడుచుకో నువ్వు దేవునికి మాదిరిగా ఉన్నవాడివైతే క్రీస్తు ప్రేమ మనసు కలిగిన అలాగనే ఉండు ఆత్మానుసారంగా ఉన్నవాడివి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచు మళ్ళీ శరీర సంబంధంగా శరీరేచ్చలుగా శరీరానుసారంగా ఎట్లా ఉంటాం ఇది ఎట్లా ఉంది కొంత మట్టుకేమో ఆత్మానుసారంగా శరీరానుసారంగా కొంత మట్టుకేమో వ్యామోహం కొంత పట్ల ఇలా రెండు తలంపుల మధ్య రెండు జీవితాలుగా ఉంటే రెండు సాక్ష్యాలుగా ఉంటే నీ సాక్ష్యం అటు ఇటు కాకుండా అయిపోతుంది చూడండి యహోవ దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాణిని అనుసరి చెప్తే సాక్ష్యం కాదన్నట్టు తరముగా ఒక్క మాటైనా పలుకకపోయి ఎందుకు చేసేదే తప్పు పని చేసేదే బుద్ధిహీనత చేసేదే అజ్ఞానం అవివేకం ఏం మాట్లాడతారు చూడండి అప్పుడు ఏలియాహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు మంది ఉన్నారు కాబట్టి ఇంతమంది ప్రవక్తలు ఒక్కడే రోషం కలిగినవాడు ఈ ఏలియా ఒక్కడే పౌరుషం కలిగిన వాడు ఈ ఏలియాక్కడే నాలుగు వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలు నిర్మూలించండి నువ్వు ఒక్కడివే కావచ్చు ఈరోజు ఎన్నో బోధలు ఉన్నాయి ఏం చేయగలిగిన చెప్పండి ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం చూడండి ఒకటో రోజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఆరో అస్తమయ నైవేద్యమును అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి చూడండి ఇలాగూ ప్రార్థన చేసిన యహోవా అబ్రహాము ఇస్తాకు ఇస్రాయేలీల దేవ ఇస్రాయేలీల మధ్య నువ్వు దేవుడివై నేను నీ సేవకుడినై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత ఈ దినము నా కనబరుచము ఎహోవా నా ప్రార్థన ఆలకింపము ఎహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను ఎందుకు నోవు కాలంలో హృదయంలో ఉన్న తలంపులు ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఊహంతా చెడ్డది ఇప్పుడు ఏలియా తరంలో ఉన్న మనుషుల హృదయం అంతే ఈ తరంలో కూడా ఎందుకు హృదయం గురించి ప్రాముఖ్యంగా చదువుతామంటే అన్నిటికన్నా ఇదే ఘోరమైనది ఇదే మోసకరమైనది ఇదే వ్యాధి కలిగింది ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాల్సింది వాళ్ళ హృదయానికి స్వస్థత అప్పుడు వాళ్ళ బుద్ధి బాగుంటుంది అప్పుడు వాళ్ళ జ్ఞానంతో నడుచుకోగలదు వివేకంతో ఉండగలరు అన్ని రకాలుగా బాగుండరు అనమాట చూడండి వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయి దేవుని తట్టు లేవు కాబట్టి ఇప్పుడు ఆ హృదయాలు ఎలా ఉండాలంట నీ తట్టు తిరిగి చేయుదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించము అతడు ఇలాగూ ప్రార్థన చేయించుండగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దగించి కందక నీళ్లను ఆరిపోజేసను అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిల్ల ఎహోవాయ దేవుడు యహోవాయ దేవుడు అని కేకలు వేసిరి చూడండి ఏలియా ఒక్కడే ఉన్న ప్రవక్తలు ఎంతమంది నాలుగు వందల ఎనభై మంది ఎంతో ఇంతమంది మధ్య ఒక్కడే పౌరుషం కలిగిండు ఒక్కడే రోషం కలిగిండు ఈ ఒక్కడే అది అంత అబద్ధము ఇదే నిజము ఇదే సత్యము ఈయననే దేవుడు అని రుజువు పరచగలిగిండు ఈరోజు అలా నువ్వు జీవించగలుగుతున్నావా దేవుడికి సాక్షిగా ఈరోజు నువ్వు దేవుణ్ణి రుజువు పరచగలుగుతున్నావా మనం రుజువు పరచగలుగుతున్నావా చెప్పండి నువ్వు నేను నమ్మినావు అనుమానించట్లా యేసుప్రభు దేవుడు నమ్మని వాళ్ళ దగ్గర నువ్వు రుజువు పరచగలుగుతున్నావా చూడండి అంతమంది బైలు ప్రవక్తలు అందరినీ ఈ ఏలియా ఏం చేసిండోడు నిర్మూలిచ్చింది ఒకడే చూడండి ఒకడే సాక్షిగా నిలబడ్డాడు నువ్వు నిలబడితే నీ ద్వారా కార్యం చేసేవాడు ఎవరు దేవుడు ఆ సత్యం ఇక్కడ ఎవరు చెప్తున్నారు ఏలియా చెప్తున్నాడు చూడండి ఏమంటుడు యహోవా నైనా యహోవైన నీవే దేవుడివై ఉన్నవని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము దానిపైన నేను చెప్తుడు నేను నీ సేవకుడై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి నువ్వు దేవుని సేవకుడుగా ఉన్న ఆయన మాట సెలవిచ్చిన ప్రకారంగా చేస్తే నీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఈరోజు అలా దేవుని మాట వినే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వనీతిని స్వబుద్ధిని ఆదరం చేసుకునే వాళ్ళు సొంత తలంపులు సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు సొంత కార్యాలు పెట్టుకునే వాళ్ళే ఇది దేవుని కార్యమా ఇది దేవుని ఉద్దేశమా ఇది దేవుని యొక్క తలంపా ఇది దేవుని యొక్క ఊహ ఆలోచన అని ఎవరు గ్రహించగలుగుతున్నారు అలా గ్రహించగలగాలంటే మొదట మనం ఏం చేయి ఉండాలా ప్రార్థనలో ఉండాలి మనం చెయ్యం ప్రతిదీ ప్రార్థనలో తెలుసుకోవాలా అలా మనం తెలుసుకోం ఇది కూడా సోమరులమై ఎదుటి వారి మీద ఆధారపడి తెలుసుకోవడానికి మనం ఎక్కడ కూడా కష్టపడం చూడండి దేవుని చిత్తము తెలియాలంటే నువ్వు మొదట ప్రార్థనలో ఉండాలి కదా మాట్లాడే దేవుడు కదా ఏలి అత మాట్లాడలేదా ఈ కార్యమంతా ఎవరు చేయిస్తున్నారు యహోవ దేవుడు అయిన నువ్వే అంటున్నాడు చూడండి ఆయన మాట విని ఆయన తలపట్టిన కార్యం ఏదో ఉద్దేశం గ్రహించి ఆ రీతిగా అడిగేస్తే అద్భుతాలే జరుగుతాయన్నట్టు ఇప్పుడు ఏలియా ద్వారా ఏమైనా చూడండి అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకొనిడని వారికి సెలవీగా జనులు వారిని పట్టుకొనిది ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను చూడు బొత్తిగా నిర్మూలించేసాడు ఎవరు ఒక్కడే అన్నట్టు ఎందుకు తన ముందు నడిచివాడు ఎవరు నీ ముందు నడిచువాడు యహోవాయ అన్నప్పుడు నీ ముందు యహోవా నడిస్తే దేవుడు నడిస్తే నువ్వు కావచ్చు ఏదైనా సాధించు ఎందుకు నన్ను బలపరుచువా నీ నేను సమస్తము చేయగలను అన్నాడు పిలిపి పత్రికలో అపస్తుడైన పౌలు ఎట్లా ఇలాంటి వారి యొక్క విశ్వాసాన్ని వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచిండు కాబట్టే చెప్పగలిగిండు అన్నట్టు పౌలు చేయలేదా దేవుడు సమస్తము చేయగలడు అన్నట్టు అసాధ్యము కాదు నమ్ముట నీ నీకు సమస్తము సాధ్యమే ఈ రోజు కానీ మనకెందుకు ప్రతిదీ అసాధ్యమవుతుంది ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడతలేదన్నట్టు ఎక్కడ కొంత పంచము నీ స్వనీతిని నువ్వు స్థాపించుకుంటున్నావు కాబట్టి చూడండి అపస్తుల కార్యము పదమూడో అధ్యాయం ఇరవై మూడో అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇస్రాయేల్ కొరకు రక్షకుడకు యేసుని పుట్టించిన ఎవరు దావీ సంతానం నుంచి ఎందుకు తన ఇష్టానుసారుడు నా ఉద్దేశములన్నీ నా కార్యములన్నీ నెరవేర్చువాడు ఎవరు దావీదు దావీదు కూడా కదా ఆ యుద్ధంలో గెలిపించినప్పుడు యహో వాకు జయము యహో వాకు అంటే మహిమ పరిచయం మనం చూస్తే శ్రద్రకు మెసేకు అభేద్ను వాళ్ళు ముగ్గురు కూడా అంతే ఒక రాజు ఒక ప్రతిమను బంగారు ప్రతిమను చేయించి మైదానంలో నిలబెట్టినప్పుడు దానికి సాగిల దాన్ని మొక్కని వాడు అగ్నిగుండంలో పడతాడు అనేది ఆజ్ఞ ఒక శాసనం కానీ వీళ్ళు మొక్కడానికి ఇష్టపడలేదు ఎందుకు దేవుని మాట వినేవాళ్ళు దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన దేవునికి విరోధంగా ఏది చేయని కాబట్టి పరలోకం అందే కానీ భూమి కిందే గాని భూమి భూమిపైనే గాని మీరు వేటిని ఆదారం చేసుకునకూడదు పూజించకూడదు సాగిల పడకూడదు మొక్కకూడదు ఇది ధర్మశాస్త్రంలో ఆజ్ఞల్లో మొదటిది అన్నట్టు ఇప్పుడు ఈ ఆజ్ఞల ప్రకారంగా వీళ్ళు దేవునికి తగినట్టుగా నడుచుకున్నారు కాబట్టి ఆ ప్రతిమకు మొక్కల మొక్కపోతే ఏమొస్తుంది శ్రమ అయినా అది గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడినా మాకు సంతోషమే మా దేవుడు రక్షించకపోయినా అన్న తీర్మానం అన్న సిద్ధపాటు కానీ ఆ మండుతున్న అగ్నిగుండాన్ని చూసి వాళ్ళు భయపడలేదు ఆ యొక్క శ్రమను చూసి కూడా వాళ్ళు భయపడలేదు అగ్నిగుండంలో భయపడితే మేము చనిపోతాం మేము మరణిస్తాము అన్న వాళ్ళ ప్రాణం గురించి కూడా వాళ్ళు లెక్క చేయలేదు ఒకటే భయము ఒకటే భక్తి ఒకటే నమ్మకం ఒకటే విశ్వాసం ఒకటే ధైర్యం ఒకటే నిరీక్షణ ఏంది ఆయన ఆయన నమ్మిన వారికి ఆయన ఎలా ఉంటాడు ఆశ్రయ దుర్గం అన్నట్టు యహో దేవుడు ఒకడున లేడు ఆయన తప్ప ఆశ్రయ దుర్గం ఏదీ లేదు చెప్పండి ఆయన నమ్మిన వారికి దేవుడే ఆశ్రయం అన్నట్టు కాబట్టే ఆ దేవుడు ఏం చేశాడు ఆ మండతున్న అగ్నిగుండంలో కూడా వాళ్ళతో పాటు నడిచింది కానీ వాళ్ళ శ్రమలో దేవుడు విడిచిపెట్టలేదు అన్నట్టు చివరికి రాజు ఏం చేసిండు ఈ జీవం కలిగిన దేవుడు వాళ్ళు సేవిస్తున్న దేవుడు వాళ్ళు నమ్మిన దేవుడు ఆయనని మహిమ పరిచింది కూడా అంతే దానియాలు ఎందుకు దేవునికి బహుప్రియుడు అంటే అంత గొప్ప ప్రవక్త దేవుని నిత్యము భయభక్తులు కలిగిన చూడండి అయినా ఆయన పాపాలు ఒప్పుకుంటాడు ప్రార్థనలు ఈరోజు నువ్వు నేను ఒప్పుకోగలుగుతామా నీలో ఇది లేదు బ్రదర్ అంటే ని కిందోడో పైనోడో అంటే చిన్నోడో పెద్దోడో ఎవడైనా కానీ నీలో ఈ తప్పు ఉంది బ్రదర్ ఇలా నీ ఇది బాగలేదంటే ఒప్పుకునే స్థితి మనం ఉన్నాం ఏదో చెప్పి కన్విన్స్ చేసి సమర్థించుకుంటామే తప్ప పరిశీలించుకో ఎందుకంటే నేను తప్పు చేసినాను నాలో ఇది ఉందంటే అదొక గర్వం అన్నట్టు అదొక హెచ్చింపు అన్నట్టు కానీ దానివల్ల అది లేదు ఆయన నిత్యము దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ముమ్మారులు దేవునికి ప్రార్థన చేసేవాడు ఆ యొక్క ఉన్నప్పుడు ఆ రాజు పెట్టే ఆహారాన్ని అది దేవునికి తగినట్టు కాని పని అని తినడానికి కూడా ఇష్టపడలా కానీ దేవుడు ఏం చేసిండు అక్కడ కూడా సహాయం చేసిండు ఆ నప్పం స్కూల్ అధిపతికి ఆయన ఏం చేసిండు కనికరం కలిగించిండు సహాయపడ్డాడు ఆ సింహాల భోన లో వేసినప్పుడు కూడా సింహాల బోన్లో ధాన్యాలకి ఏం ఎందుకంటే ఆయన తప్ప ఆశ్రయ దుర్గం చెప్పండి అందుకు రాజులను నమ్ముకున్నట్టు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను మేలు ఎందుకంటే ఆయన నమ్మిన వారికి ఆయన ఎప్పుడు ఆసన్నుడు అన్నట్టు ఎప్పుడు ఆయన నీకు సమీపంగానే ఉంటాడు కానీ మనమే కన్ను చూడలేని గుడ్డివారం ఇప్పుడు మన కళ్ళ ఎదుటి కూడా దేవుడు ఉంటాడు మనం చూడలేం ఎందుకు మన కన్నులు తెరవబడలేదు అన్నట్టు గెహాజీ కన్నులు తెరవబడినట్టు మన కన్నులు తెరవబడితే నీకు దేవుడు కనిపిస్తుడు వాక్యం కనిపిస్తుంది నీ జీవితం కనిపిస్తుంది కానీ యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరి మనోనేత్రాలకు ఏం చేసిందంటే గుడ్డితనం గలవజేసి కాబట్టి ఇది శద్రకు మెసకు వాళ్ళు ఎంతో వాళ్ళ ప్రవర్తన బాగానే ఉంది కదా దేవునికి విరోధం అయిన పని ఏది చేయలేదు వాళ్ళు ఆఖరికి శ్రమల పాలవడానికైనా చనిపోవడానికైనా ఇష్టపడ్డారు దాని కూడా అంతే ప్రాధ్య సహజంగా మనం ప్రార్థిస్తే శ్రమలు రావని ప్రార్థిస్తాం కానీ దానియాలు ప్రార్థించడం వల్లనే శ్రమ కదా అయినా ప్రార్థించడం ఏమన్నా మానిండ ఎందుకంటే స్నేహితుడు కదా యేసుక్రీస్తు ప్రభు ఆ స్నేహం ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ అంటే ఎక్కువగా ప్రార్థించేవాళ్ళు దేవునితో స్నేహం చేయగలరు అన్నట్టు అందుకు నాకు బహుప్రియుడు అంటే ముమ్మార్లు ప్రార్థించేవాడు క్రమం తప్పకుండా తను ఎన్ని పనుల్లో ఉన్నా ఎలాంటి విషయాన్ని మనమైతే అలా లేవు అలాంటి ప్రార్థనా జీవితం కలిగి కూడా లేవు ఎప్పుడు చేస్తామంటే కష్టం వస్తేనో శ్రమ వస్తేనో ఏదన్నా ఊహించిన ఏదన్నా మనకు జరిగితే అప్పుడు మోకాలు లేస్తాము కన్నీలు విడిస్తాము అటు ఇటు బడి దొరలాడతామే తప్ప మిగతా రోజుల్లో కన్నెత్తి కూడా దేవుని మనం చూడమన్నట్టు అంత కృతజ్ఞతలు లేని వాళ్ళు క్రైస్తవులు చూడండి ఏబు గ్రంథం చూస్తే ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఊజు దేశము నందు ఏబు ఒక మనుషుడు నేను అతడు యదార్థవంతుడు ఎవరు ఏబు ఇప్పుడు దాని ఎలా ఉన్నాడు దేవునికి బహుప్రియుడు ముమ్మార్లు ప్రార్థన చేసేవాడు తన పాపాలు తన దేశ ప్రజల పాపాలన్నీ ఒప్పుకునేవాడు చూడండి తను ఎలాంటి వాడంటే ఆ దర్శనాలు వస్తే ఎట్లాగైనా తెలుసుకోవాలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించి అలాంటి తపన వేదన అనేది దాని వల్ల ఉంది ఈరోజు మనకి ఎక్కడుంది ఎవరన్నా చెప్పేవి వినడానికి కూడా మనకి సమయం ఓర్పలేదు ఇంకా మనంతటా మనం తెలుసుకొని అన్వేషించి చెప్పేది ఎక్కడుంది అంత కష్టపడేది కూడా మనుషులకు ఎక్కడుంది మనకుందా కానీ ఏబో ఎలా ఉన్నాడు యథార్థవంతుడు నోహవ్ గురించి సాక్ష్యం విన్నాము ఆనోక గురించి సాక్ష్యం విన్నాము దావీది గురించి సాక్ష్యం విన్నాము ఏలియా గురించి సాక్ష్యం విన్నాం వీళ్ళంతా ఒక్కొక్క తరంలో ఉన్నవాళ్ళు సాక్ష్యం పొందిన వాళ్ళు కూడా అంతే యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఎక్కడ ఉంటది వాక్యం ఎహువ ఎందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనమును అసహించుకునిటై నీలో చెడుతనం నీ దగ్గర దేవుని దగ్గర నీకు స్థానం లేదన్నట్టు కాబట్టి ఏబు యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి ఏబు యొక్క ప్రవర్తన ఫలం ఎలా ఉంది యథార్థవంతుడు న్యాయంగా నడుచుకున్నవాడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు చెప్పండి ఈరోజు మనలో చెడుతనం ఉందా లేదా నీ సహోదరుని ద్వేషించి నువ్వు పుణ్యలో చెడుతనం ఉందా మంచితనం ఉందా మీ సహోదరుడి మీద కోప్పడేవాడివి విమర్శించేవాడివి అసూయపడేవాడివి వ్యసన ప్రతి ఒక్కరి పట్ల అన్యాయంగా దురాలోచనలు కలిగి దుర్మార్గంగా నడుచుకునేవాళ్ళు ఎదుటి వారి పట్ల వ్యసన అసూయపడేవాళ్ళు చూడండి ఇలాక సంబంధంగా ఉండేవాళ్ళు వీళ్ళంతా ఎవరు మంచి వాళ్ళ వీళ్ళంతా పరిశుద్ధుల వీళ్ళంతా నీతిమంతుల అబద్ధాలు ఆడేవాళ్ళు యదార్థవంతులు అవుతారు అన్యాయంగా ఉండేవాళ్ళు యథార్థవంతులు ఎట్లా ఉంటారు కాబట్టి చెడుతనాన్ని మనం విసర్జించాలి దేవుని వాక్యము మనకి ఎలా సెలవిస్తుందో అలా మనం నడుచుకోవాలి అప్పుడు నువ్వు చెడుతనం కలిగి ఎందుకంటే భయం ఈ మాట వినకపోతే ఈ ఆజ్ఞాతిక్రమం ఇస్తే నాకు పాపం ఇప్పుడు నేను ఎక్కడికి పోతాను మరణిస్తాను మరణిస్తే ఎక్కడికి పోతాను ఇంకా వేరే మార్గం ఏముంది అదే మార్గం అవుతాయి అదే నా కాలం ఉన్నప్పుడే నాలో నేను బ్రతికున్నప్పుడే నేను జీవం కలిగి ఉన్నప్పుడే ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే దేవుని మాట విని నా జీవితాన్ని మార్చుకుంటే ఎక్కడికి పోతాను రాజ్యానికి పోతాను అదొకటే మార్గం అన్నట్టు అంటే ఏ మార్గంలో ఉండాలన్నది మంచి చెడులు దేవుడు మనకే పెట్టండు అంటే నీకు స్వేచ్ఛనిచ్చిండు దేవుడు మొదటి నుంచి ఆదామా వాళ్ళ నుంచి మొదటి నుంచి ఆయన ఎలాంటి దేవుడు స్వేచ్ఛ ఎక్కడ స్వేచ్ఛ ఉండదు యేసుక్రీస్తు ప్రభు అక్కడే స్వేచ్ఛనిచ్చాడు లోకంలో చూడండి ఏ విషయంలో అయినా భయంతో భక్తితో చేస్తారు కానీ దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చింది మంచి చెడు నువ్వు ఆలోచించి ఆ ఆలోచించాలంటే నీకు బోధిచ్చేదే బైబుల్ కదా ఇది చెప్తాది నువ్వు ఎలా నడుచుకోవాలా ఎలా ఉండాల ఎలా జీవించాలా అలా ఉన్న తర్వాత నువ్వు ఎలా ఎక్కడిక ప్రతిదీ మనకి మార్గదర్శి బైబిలే కదా కాబట్టి చూడండి యహోవ దూతలు యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి ఆ దినమున అపవాది వారితో కలిసి వచ్చును యహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితా అని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చిందని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను అందుకు యహోవ నువ్వు నా సేవకుడు అయిన సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును ఈ మాట ఎవరు చెప్తున్నారు దేవుడు ఎవరు యేసు క్రీస్తు ఆయన ఎవరి గురించి సాక్ష్యమిస్తున్నారు ఏబు గురించి ఎలాంటి వాడని న్యాయవంతుడు దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు ఇలా ఏబులాగా ఈ భూమి మీద నేనే ఉండాలా దేవుని ఇలాంటి సాక్ష్యం నేను పొందాలా అని ప్రయాసపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలాంటివి కలగాలన్నట్టు మనకి ఇది కదా గొప్ప ధన్యత ఏముంది ఈ లోకంలో నాకు ధనం ఉంది చెప్తారు పది మంది గొప్పగా తర్వాత అది గొప్పగా చెప్పిన వాళ్ళు నువ్వు ఉండవన్నట్టు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా నీ గురించి ఎవరు గొప్పగా చెప్పుకున్నా లేదా నీ గురించి ఎవరు ఎంత ఆర్భాటంగా చెప్పినా ఏం చెప్పినా ఏమీ లేదు ఈ దేవుడు నీ గురించి సాక్ష్యం ఇయ్యాలా ఇందులో ఆనందం ఉంది సంతోషం ఉంది అన్నట్టు కాబట్టి యోగు గురించి ఎవరు సాక్ష్యమిస్తున్నారు దేవుడు ఎలాంటి వాడు యోగు ఈ రోజు మనలో ఉందా యథార్థత యథార్థ హృదయం కలిగి ఈ రోజు మనం ఉన్నాం అప్పుడు నీలో చెడుతనం ఉండదు నీ ఊహలో ఉండే ఆలోచన తలపులు ఏవి ఉండవు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తుడు అన్నట్టు చూడండి నువ్వు న్యాయవంతుడివై ఉండాలి కాబట్టి నీతి న్యాయము ఏవి మనకి బోధిస్తాయి బైబులే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నువ్వు న్యాయంగా ఉన్నవాడివి అన్నట్టు అలాగే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి కాబట్టి ఆ గురించి మనం చూసినాం అతను దేవునికి ఇష్టడిగా ఉన్నాడు దేవునితో నడిచినవాడు నోహావు తన తరంలో దేవుని దృష్టి కృప పొందినవాడు నిందారహితుడు భయభక్తులు కలిగిన నీతిని ప్రకటించినవాడు నీతిమంతుడు చూడండి అలాగే ఏలియా కూడా తన తరంలో దేవుని పట్ల ఒకడే ప్రవక్త అంతమంది అబద్ధ ప్రవక్తలు బయలు ప్రవక్తలని నిర్మూలించి ఆ రెండు తలంపుల మధ్య ఉన్న వాళ్ళకి సరైన సత్యాన్ని చూపించింది సరైన దేవుడు మీరు వెంబడిస్తుంది అబద్ధాన్ని నిజం ఇది అని చూపించగలిగింది రోషముతో పౌరుషముతో రౌద్రముతో ఆయనలో అలాంటి తెగింపు ఎందుకు తన దేవుడు ఎలాంటి దేవుడు యహో పౌరుషము కలిగిన వాడు దేవుడు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడు అనుసరించి నడుచుకున్నవాడు ఆయనని నమ్మినవాడు ఆయన ద్వారా అభిషేకించబడిన కాబట్టి ఏలియాకి అంత ప్రాముఖ్యత ఉందన్నట్టు యోగు కూడా అంతే భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు ఈయన గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు దేవుడి అన్నట్టు యథార్థవంతుడు న్యాయవంతుడు వైభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అని యోగు గురించి సాక్ష్యం ఇచ్చింది చూడండి అలాగే చూస్తే అలాగే ఎబ్రిల్ పత్రిక చూస్తే మూడో అధ్యాయం రెండో వచనంలో దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు అంటే ఇప్పుడు మోస ఎలా ఉన్నాడు నమ్మకమైన వాడిగా ఉన్నాడు చెప్పండి ఈరోజు నువ్వు నమ్మకమైన వాడిగా ఉన్నావా దేవుని పట్ల నీకు అప్పగించబడిన పరిచర్య పట్ల కావచ్చు నీ పిలుపు పట్ల కావచ్చు నీకు ఇచ్చిన పట్ల కావచ్చు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని అప్పగించాడు ఆ పని పట్ల ఆ పరిచర్య పట్ల దేవుని పట్ల నమ్మకంగా ఉన్నావా ఆయన ఇంటిలో చూడండి దేవుని ఇల్లంతట్లో భూమి మీద ఏవంటి వాడు ఎవడునూ లేడు వీళ్ళందరూ గొప్పవాళ్ళు వాళ్ళందరూ వారి వారి తరంలో దేవుని పట్ల సాక్ష్యం పొందిన వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళు వాళ్ళ కాలాలు ముగించుకున్న వాళ్ళు అన్నట్టు ఈరోజు ఒక దినం వస్తే నువ్వు నేను మనందరం కూడా ఒక మన కాలాలు ముగించుకోవాలి కానీ ఇలాంటి సాక్ష్యం వీళ్ళు పొందిన సాక్ష్యం నీ లేకపోతే ఏం లాభం ఈరోజు నీ బిడ్డలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్కజల్లులు కావచ్చు ఇరుగు ఎవరైనా నువ్వు కాలం ముగిస్తే ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు అంతే అసలు గుర్తే ఉండవన్నట్టు కానీ ఇక్కడ నీ జీవితం బాగుంటే అక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడ ఉంటుంది నీకు ప్రతిఫలం పర్లోక రాజ్యంలో ఉంటుందన్నట్టు బహుమానం అన్నట్టు అప్పడైన పౌలు కూడా అదే కదా క్రీస్తు యేసునకు కలుగు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు ఆయన పరిగెత్తిండు నాకు వరకు నీతి కిరీటం ముంచబడింది దేవుడు ఆయనకి అప్పగించండు ఒక పరిచయం ఎంత ప్రయాసపడ్డాడు ఎంతగా తను తను త్యాగం చేసుకున్నాడు చూడండి చెప్పుకుంటా పోతే ఎంతో మంది ఉన్నారు అంత సమయం మనకు లేదు ఎందుకు ఒక రోజులో వీళ్ళ గురించి మనం ధ్యానించలేం కదా కానీ వీళ్ళ గురించి చెప్తుంది ఏంటంటే వాళ్ళ గుణగనారు మరి ప్రవర్తన పలము పౌలేమన్నాడు ఎవరి పత్రికలో మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోవాలా ఏలియా లాగా ఉండాల మోసలాగా నువ్వు ఉండాలా నోహవులాగా నువ్వు ఉండాలా ఆనోకులాగా నువ్వు ఉండాల పనలో ప్రతి ఒక్కరిలో ఒక స్పెషలైజేషన్ ఉంటది ఒక గుర్తింపు నీలో నాలో ఏముంది గుర్తింపు చెప్పండి నీ భార్య గురించి చెప్పగలరా నా మంచివాడు నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు నీ పిల్లలు చెప్పగలరా పోనీ నీ తల్లిదండ్రులు చెప్పగలరా పోని నీ తోటి సేవకులు చెప్పగలరా లేదండి నా భార్య మంచిది నా భార్య గుణవతి అయిన భార్య నా భార్య దేవుని ఎందుకు భయభ అని నీ భర్త చెప్పగలరా ఏ విషయంలో ఎవరు మన గురించి సాక్ష్యం ఇవ్వగలరు ఏ విషయంలో మనలో క్రీస్తుని ఈ లోకంలో ఉన్న చూడగలుగుతున్నారు నువ్వు క్రీస్తుకు మాదిరిగా ఉన్నవాడివైతే క్రీస్తుని పోలి నడుచుకున్న ఆయన అడుగు జాడలు ఉన్నవాడివైతే నీలో ఉన్నది వ్యక్తపరచాలి కదా దేవుడు తన ప్రేమను వ్యక్తపరచండు ఎట్లా శిలువ మరణం ద్వారా ఏలి ఆ వ్యక్తపరిచండు ప్రతి ఒక్కరూ చూపించుకున్నారు నువ్వు నేను ఏం చూపించిన చూడండి ఏలియా ఒక స్పెషలైజేషన్ ఉంది దానియాలకు ఒక స్పెషలైజేషన్ ఉంది నోహ్ ఆనోక్ మోషే ఇంకా ఎంతో మంది ఉన్నారు చెప్పండి ఈరోజు మనం అంటూ ఏమి దేవుని పట్ల చేసినాం ఫలాది దేవుని పట్ల నేను చేయగలిగినాను అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు మన వయసు దాటిపోతుంది మనకు చూడండి కాబట్టి నువ్వు గ్రహించుకోవాలా సాక్ష్యం నీకు చాలా ప్రాముఖ్యమైనది అన్నట్టు ఈ లోకంలో మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదన్నట్టు దేవుని ద్వారా పొందే సాక్ష్యం అన్నట్టు ఒక వేష కూడా సాక్ష్యం పొంది ఇద్దరు వేగుల వారిని తన ఇంటి చేర్చుకున్నందుకు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కూడా సాక్ష్యం అదే చెప్పింది కదా యేసు ప్రభు నేను పరదేశినవి ఉంటే మీరు నన్ను చేర్చుకున్నారు వాళ్ళు పరదేశాలు ఆ స్త్రీ ఏం చేసింది వేస్ట్ అయినా కానీ తన ఇంట చేర్చుకోండి సహాయపడి ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉండి స్థితిలో ఉండి ఒకరికి సహాయపడలేకపోతుంటది ఒకరికి ఆకల్లో ఉంటే పెట్టలేకపోతుంటుంది ఏ విషయంలో కూడా దేవుని నీతిని అనుసరించి మనం చేయలేకపోతుంటే ఆయన ఉద్దేశాన్ని గైకొనలేకపోతుంటమి ఆయన కార్యం ఏందో నా పట్ల అనేది మనం గ్రహించి చేయలేకపోతుంటమి ఎంతకాడికి కుటుంబ కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎంతకాలం ఇవి ఇవి పోవు నీ జీవిత కాలం అంతా ఉంటూనే ఉంటాడు ఎందుకంటే ప్రతిదినం వీటిని మనం ఎదుర్కోక తప్పదన్నట్టు ఈ రోగం పోతే ఇంకో రోగం వచ్చిద్దాం ఈ సమస్య పోతే ఇంకో సమస్య వచ్చిద్దాం ఈ బాధ పోతే ఇంకో బాధ ఈ సమస్య గత వస్తానే ఎందుకు నువ్వు పోరాడే యోధుడు కదా యుద్ధ సూర్యుడు కదా నువ్వు ప్రతిదినం చేయక తప్పదన్నట్టు యుద్ధం ఎప్పుడు ఆ యుద్ధం అయిపోతుందంటే నీ యాత్ర ముగిసిన దాకా తప్పదు ప్రతి దినం దుష్టుడు వస్తానే ఉంటాడు మనం పోరాడుతూనే ఉండాలి అలిసిపోయేది కాదన్నట్టు అందుకు ఎహో ఒక కొరకు ఎదురు నూతన బలం పొందుతారు ప్రతి దినం నువ్వు నూతన బలం పొందాలి ఎట్లా పరిశుద్ధాత్మతో అభిషేకించబడడం అన్నట్టు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం అన్నట్టు అలయక నువ్వు వయసులో ఉండి అలసిపోతున్నావేమో కానీ నువ్వు దేవుని ఆత్మతో నింపబడి దేవుని శక్తితో పొందుకొని బలం కలిగి ఉంటే నువ్వు అలిసిపోవన్నట్టు సొమ్మశిల్లక పరిగెత్తుతారంట చెప్పండి ఈరోజు అట్లా పరిగెత్తుతున్నామా అట్లా మనం అలిసిపోతున్నాం నా కాలం అయిపోయింది నా వయసు అయిపోయింది నాకున్న పరిస్థితులు ఇవని చెప్పి నీ పిలుపును నీ ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకోవట్లేదు ఇప్పుడన్నా దేవుని ద్వారా నేను ఎంతో కొంత ఈ కొన్ని దినాలైనా ఈ కొన్ని సంవత్సరాలైనా ఈ కొన్ని సెకండ్లైనా నేను దేవునికి మహిమపరచాలి సంసోను కూడా బుద్ధిహీనుడే తర్వాత ఏమయ్యండు జ్ఞానం తెచ్చుకొని చివరి టైంలో అయినా కొరకు ప్రార్థించండి మనం అట్లా కూడా ఉండలేకపోతుంటుంది ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ ఒక సాక్ష్యం ఉంది ఈ రోజు నీకు నాకు కూడా ఒక సాక్ష్యం ఉండాలి అది దేవుడిచ్చే సాక్ష్యము అది దేవుడిచ్చే బహుమానం కాబట్టి నువ్వు అలిసిపోతున్నావు సమస్య వెళ్ళిపోతున్నావు నీకున్న అనారోగ్యాలను బట్టి కావచ్చు నీకున్న పరిస్థితులను బట్టి ఏవైనా కానీ నువ్వు పరిగెత్తాలి నీకు గురి ఉంటే నువ్వు పరిగెత్తుతావు నేను క్లాస్ ఫస్ట్ రావాలనుకున్న వాడు ఏం చేస్తాడు అందరూ ఆరింటికి లేస్తే వాడు నాలుగింటికి లేస్తాడు అందరూ గ్రౌండ్ లో ఆడుకుంటే వాడు పోయి బుక్ స్టాప్ ఎందుకు వాడి గురి అది కాబట్టి ఈ రోజు నీకు నాకు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఒక ప్రాపర్ గురి లేదు మనకి పౌరికి గురి ఉంది ఆ గురికి వరకు పరిగెత్తండి ఈరోజు నువ్వు నేను ఏం గురి పెట్టుకుంటున్నా మనకంటూ ఒక గమ్యం లేదు మనకంటూ ఒక గురి లేదు అది ఏ విషయంలో దేవుని పట్ల చూడండి ఈరోజు అలా ఉండొద్దు వీళ్ళలాగా మనం ఉండాలా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు ఎంతో దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు వాళ్ళ గురించి ఒక మాటలు చెప్పడం సింపులేం కాదు వాళ్ళు ఎంతగా అలా జీవించినారు ఎంతగా ప్రార్థనలో ఉన్నారు ఎంతగా దేవునిలో ఉన్నారు ఎంతగా దేవునికి ఇష్టలుగా దేవునికి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడండి ఈరోజు అలాంటి రీతిగా మనం ఉండాలా పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు కృపా కనికరం దేవా దేవ ఏసయ్య నీకు స్తోత్రముడు ప్రభ అవును ప్రభ ఎంతో మంది ప్రభ పూర్వకాలపు భక్తులు అపోస్తులు ప్రవక్తలు ఎంతో మంది వాళ్ళు సాక్ష్యం పొందినారు ప్రభ ఆఖరికి ఒక వేష రహభవన్ అనే కూడా ప్రభ సాక్ష్యం పొందింది ఈరోజు మా సాక్ష్యం ఎలా ఉంది మా ప్రవర్తన ఫలం ఎలా ఉంది మా జీవితాలు ఎలా ఉన్నాయి తండ్రి నీ నామాన్ని మహిమపరిచే రీతిగా ఉన్నాయా మీరు దుఃఖపడే రీతిగా ఉన్నాయా మమ్మల్ని మేము పరిశీలించుకోవాలా మమ్మల్ని మేము పరీక్షించుకోవాలా ఇక మీదటన్నా ప్రభ తండ్రి ఆయన మీకు మహిమకరంగా మేము జీవించాలి తండ్రి మాకు ఎన్ని కష్టాలుండని ఎన్ని శ్రమలు ఉండని ఎన్ని ఆపదలు ఉండని ఏవైనా ఉండని కానీ మా ముందు నడిచేవాడు యహోవాయ్ మమ్మల్ని బలపరచువాడు యహో సమస్తము మేలుకై సమకూర్చి జరిగించేవాడు యహోవా అయినప్పుడు మాకు ఏది అసాధ్యం కాదు ప్రభా సమస్తము సాధ్యమే నీ వాక్యాల్లో మేము జీవించాలా నిన్ను నమ్మాలా నీ మాట వినాలా ప్రతిదీ నువ్వు చెప్పినట్టు మేము చేయాలా ప్రభా తండ్రి ఈ లోకంలో మాకంటూ ఒక సాక్ష్యం మేము కలిగి ఉండాలా ప్రభా అలాంటి సాక్ష్యం వీళ్ళు ఎలా పొందిండ్రో వాళ్ళ తరతరాల్లో వాళ్ళ జీవించిన తరంలో ప్రభ మా తరంలో కూడా మేము కూడా ఆ రీతిగా నిలబడాలి మాలో ఏమైనా తప్పులు ఉంటే నాలో ఏమైనా పాపం ఉంటే నేనేమైనా ప్రభ ఈ వాక్యానుసారంగా లేకుండా జీవితం కలిగి ఉంటే నన్ను క్షమించమని యేసుక్రీస్తు నామ తండ్రి నీకు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను తండ్రి అభిప్రాయంలో మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులకి మరీ ముఖ్యంగా ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ సదాకాలము తోడ ఉండి నడిపించిన కాక ఆమె ప్రయత్నాడకందరి